ోణాగపటి అవామే పంపేష్టాబ్రహ్మణా బ్రహ్మస్త ఆవిష్ం విభిన్న శ్రీమహాగణాయేన పదాశివసరంభా శంకరాచార్యుమాన్ అష్టరాజ్యాయంతా వందే గురుకరం క్యాసు వాళ్ళ ఇంద్రియాణి బ్రహ్మౌపదామేస్ తేజోబావాయుమాగృహ <ne> తీ సో నితపతి వర్షిష్యేజ ఏ తూర్వర్శయ సృజు తదేత్యా రస్కీ విద ఆహ్లాదాచరీ హు విద్యోపకే తనయతి నీ తేజ ఏ తత్ పూర్వం దర్శయ్యాప సృజతే తేజ ఉపాస్ భాష్యం తేజో భావా సో తేజస్సు నిశ్చయముగా అప్పుల కంటే శ్రేష్టమైంది ఎందువల్ల అంటే తేజస్ అకారణత్వా తేజస్సు అంటే అగ్ని అగ్ని అంటే ఉష్ణము అని అప్పు అగ్ని అంటే మంటానే కాదు ఉష్ణము ఉష్ణము అప్పులకి కారణమవుతుంది కనుక కార్యము కారణం కంటే ఒక స్థాయి తప్పు ఉండడం కారణం కార్యం కంటే శ్రేష్టముగా ఉండడం అది సహజంగా అలా చెప్తారు కాబట్టి అప్పులకు కారణమైన తేజస్సు అప్పుల కంటే శ్రేష్టమైనది కథమకారణత్వం ఇద్యాహ సో తేజస్సు అప్పులకు అప్పులంటే జలములు జలములకు కారణం ఎలా అయింది ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా అంటే ప్రకృతి పరిశీలనని బట్టి నిరూపిస్తున్నారు ప్రకృతికి వేదమంత్రము ఇవన్నీ కూడా ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి ప్రకృతి యొక్క పరిశీలన మోడర్నిటీ అనేదైతే ఉందో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సైన్స్ టెక్నాలజికల్ అడ్వాన్స్ సైన్స్ అంటే స్టడీ ఆఫ్ నేచర్ ఉంది ప్రకృతి యొక్క పరిశీలనమే కానీ టెక్నాలజీ అన్నది మటుకు ప్రకృతి పరిశీలనతో దానికేమీ సంబంధం లేదు టెక్నాలజీ ఎంత క్రూరంగా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ప్రకృతిని ప్రకృతి అంటే చెత్త చేమ తర్వాత ఏమో పశుపక్ష్యాదులు మనిషి తర్వాత జడములు అంటే నిప్పు నీరు గాలి నేల ఇవి ప్రకృతి అంటే ఆకాశం ఆకాశం గురించి చెప్ప చేయక్కర్లేదు సో వీటిని కూడా వాడు ఎక్స్ప్లాయ్ చేసి డిస్ట్రాయ్ చేసేసి ఏదో సాధించాలి ఏదో మనం ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నానికే టెక్నాలజీ అని పేరు ఏదో కొన్ని ఎంత సాధిస్తే ఈ టెక్నాలజీకి తృప్తి ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే దానికి ఎన్ని సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇప్పుడు ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఉందనుకోండి ఎన్ని మూవీలు తీస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎంత డెవలప్మెంట్స్ తీసుకొస్తే దాంట్లో కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఎన్నో స్టే మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అంటే అలాంటిది ఏమి దానికి ఇట్స్ అన్ ఎన్లెస్ట్ రోల్ ఇంకా మీరు ఎన్నెన్ని కొత్త కొత్త సినిమాలు తీసినా కొత్త కొత్త రకాల సినిమాలు తీసినా కొత్త కొత్త డెవలప్మెంట్స్ తీసుకొచ్చినా ఇట్స్ ఎన్ ఎన్లెస్ట్ పర్సన్ ఇన్ఫాక్ట్ ఆశ్చర్యకరంగా హాలీవుడ్ లో లాస్ ఏంజలస్ హాలీవుడ్ లో ఈ మధ్యన వాళ్ళు ఎంపేశారంటే ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఏవైతే కంప్యూటర్ డిజిటల్ ఇవే వస్తున్నాయో వీటిలో ఈ మరింత వేదాన్ని తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా మూవీ ఇండస్ట్రీలో మరింత క్విక్ గా అవాప్ట్ చేసుకుంటో మూవీ ఇండస్ట్రీని బాగా ఇంకా టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లిపోవడం కోసమని ఒక మల్పై మిలియన్ డాలర్ రిసబ్ కంటే స్టార్ట్ చేశారు మూవీ ఇండస్ట్రీస్ యూనివర్సల్ స్టూడియోస్ నేరా మ్యాక్ థియేటర్స్ వీళ్ళందరూ కలిసి కమ్యూనిటీ ఫండ్ అంటే వీళ్ళ ఈ లాస్ ఏంజలస్ లో హాలీవుడ్ బ్లూ కొత్త ఉంటుంది కదండి మూవీ మాఫియా వీళ్ళందరూ కలిపి దాన్ని ఒక రీసెర్చ్ సెంటర్ను ఒక దాన్ని పెట్టారు దాంట్లో సైంటిస్ట్ కంప్యూటర్ ఇంజనీర్స్ మోడర్న్ డిజిటల్ టెక్నాలజీస్టు వీళ్ళందరూ కూడా ఆ యూనివర్సిటీల్లోనూ ఇతర రీసెర్చ్ ల్యాబొరేటరీస్ లోనూ వచ్చేటువంటి డెవలప్మెంట్స్ అన్ని తీసుకుని మూవీ ఇండస్ట్రీస్ ఇచ్చిత్విప్గా అడాప్ట్ చేసుకుంటూ వెళ్లాగా ఉంటారు దాని మీద రిసెర్చ్ అంటే ఇంతదాకా హరివుల్లో వచ్చినటువంటి అడ్వాన్సెస్ ఇంకా చాలా అనమాట మరింత అడ్వాన్సెస్ తీసుకురావాలి సో ఈ టెక్నాలజీ అనేది అది ప్రకృతి వినాశం కోసమే పనిచేస్తూ ఉంటుంది సరే సైంటిఫిక్ ఆ దోషం ప్రకృతి పరిశీలనము మన వేదిక సంస్కృతి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఆ టెక్నాలజీ ఎగ్జాక్ట్ గా ఉంటుంది మనిషిని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళిపోయి ప్రకృతిని మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉన్నట్లయితే అంత ప్రశాంతంగా మనం జీవించగలుగుతాం ప్రకృతికి ఎంత దూరం అయిపోతే అంత టెన్షన్స్ స్ట్రెస్ లో పడుకుంటాం జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ రోజు పొద్దున్న కానీ సాయంకాలం కానీ ప్రశాంతమైన వాతావరణం ఏ టైం ఉంటుందో చూసుకుని ఆ టైంలో అలా అవుట్ ఇంటి అవుట్ ఓపెన్ స్పేసెస్ లోకి వాకింగ్ ఇది వెళ్తే కూడా మీకు దేహంలో ఆరోగ్యం పోవలసి వస్తుంది మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది అంతా మాత్రం పని చేస్తుంది సార్ ఆ పని కూడా చేయకుండా రాత్రి పదకొండు పనులు ఎందుకున్నాక పార్టీల్లోనూ ఎయిర్ కండిషన్ రూమ్స్ లోను గడిపేసి పొద్దున్న ఆలస్యంగా లేచి బాత్రూంలో రెచ్చ నీళ్లు పోసుకుని పైలను స్కూటర్ బిగించేసుకుని కార్లో కూర్చొని ఆఫీస్కి వెళ్ళిపోయి ఇలా బతికేసుకున్న వాడు ఉంటాడే ఆ ప్లాస్టిక్ లైఫ్ అంట పూర్తిగా ప్రకృతికి దూరంగా బతికేసేవాడు వారికి అసలు ఆకాశంకుంటుందని గాలి తీస్తుందని నది నడుపుతుంది నిజానికి మహేకంలో ఓ బిల్డింగ్ ఉంది డెబ్బై రెండు స్టోరీలు ఆ బిల్డింగ్ లో వాళ్ళు ఆకాశాన్ని చూడాలనుకుంటే ఒక పాయింట్ ఉంది బిల్డింగ్ లో థర్టీ సిక్స్త్ స్టోరీలోనో ఎక్కడో ఉంది సో స్కై వ్యూయింగ్ పాయింట్ ఆ పాయింట్ దగ్గర గిరిలో వెళ్లి ఆ కార్ నెంబర్ వేళ అలా అక్కడ ఆకాశం కనపడుతుంది శ్రీశైల శిఖరం పుష్ప పునర్జర్ తినే సో వారి ఆకాశం చూడాలంటే అక్కడికి వెళ్ళాలి అదే ఆకాశంగా చూసుకుంటే ఎదురు చూసినా ఇంటర్మేషన్ రూమ్స్ కారుడార్స్ కట్రూమ్స్ బ్లాక్స్ బోర్డు కార్లు ఇవే కప్పిస్తే ఆకాశం కనపడే అవకాశం ఉంది మన శాతంలో కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఆకాశం చూడాలనిపిస్తుంది సో ఆ విధంగా ప్రకృతిని బాగా పరిశీలించిన ప్రకృతి ఒడిలో ముఖ్యం కాబట్టి ప్రకృతి మాట ఒదువ పెరగటం ఇది మనకి వైదిక సంస్కృతి ఇచ్చేటువంటి ఒక రా ఎందుకు నేను రూపమోసంగా నేను చెప్పాను ఆ మంత్రం చూస్తే సో తేజస్సు అప్పు నాకు కారణం ఎట్లవుతుంది అని మీరు తెలుసుకోవాల్సి ఉంటే మీరే ప్రకృతి ఒకసారి పరిశీలిస్తే తెలిసిపోతుంది అని మంత్రం చెప్తాను అన్నాము అభ్యోని తేజ ఓ అభ్యోని తేజహానుందో అభ్యోని తేజహానుందా ఆ అలా ఉందా అవ్యోని తేజ అంటే ఇంకా బాగుండేది అంటే లింగం దగ్గర సమస్య తేజహానకు సహజంగా అవ్యోని అంటే క్లీన్ గా ఉండేది అదనమాట తస్మా ఎగృహ్యా అవష్టభ్య స్వాత్మనా నిశ్చీకృత్య వాయుమాకాశమతి ఆకాశమవ్యాప్నువత్ తేజస్సు అప్పులకు యోని యోని అంటే కారణము అప్పులకు తేజస్సు కారణము అందువలననే తస్మాత్ యదా అంటే ఏ కాలం ఉందైతే తదా తర్వాత రాబోతోంది ఎప్పుడైతే తద్వా ఏతత్ తేజ తేజస్సు ఆ అంటే ప్రసిద్ధమైన ఈ అంటే ఇప్పుడు చర్చించబడుతున్న ప్రపంచమైన ఈ తేజస్సు అంటే వేణి వేడేం చేస్తుంది వాయువు ఆగ్రహియ ఆగ్రహియ అంటే పక్ష అంటే అవస్తభ్య ఆక్రమించి అని తేజస్ ఏం చేస్తుంది వాయువునంతా ఆక్రమిస్తుంది వాయువుకి లక్షణం ఏమిటంటే అది ఒక టెంపరీ తేజస్ ఎక్కువగా లేనప్పుడు చక్కగా సంచారం చేస్తూ ఉంది ఎప్పుడైతే తేజస్సు పెరిగిపోతుందో ఈ వాయు సంచారం ఆగిపోతుంది అంటే పైకి ఈ తేజస్ ఎఫెక్ట్ పైకిపోయి మన చుట్టుపక్కల ఉన్న వాయువు వల్ల విడిసిపోయి మన వల్ల ఏమంటానంటే చెట్టు చూడండిరా ఆకు కదలటం లేదు అని అంటే కాలంలో సో ఆ విధంగా వాయు సంచారమే లేదా అన్నట్టుగా చేసేస్తుంది తేజస్సు వాయువు ఆదృశ్య అంటే పక్కకుంది అంటే అవష్టభ్య అంటే ఆక్రమించి అంటే స్వాత్మనా నిష్కీకృత్య ఆ వాయువును తాను స్వరూపముతో నింపేసి అంటే వాయువంతానే వేడెక్కిట్లా చేసేసి వాయు సంచారాన్ని తగ్గించేసి నిష్చంగా చేసేస్తుంది ఇది ఏం చేస్తుంది వేడి ఆ తర్వాత ఏం చేస్తుంది వాయుం ఆకాశం అభితపతి వాయువుని అంతటా వేడెక్కించేస్తుంది ఆకాశమంతా కూడా వేడెక్కించేస్తుంది ఆకాశం అభివ్యాప్వటు తపతి అనంత పదాలను వ్యాఖ్యానం చేస్తున్నారు ఈ వేడేం చేస్తుందంటే ఆకాశం అంతా వ్యాపించేసి తపతి అన్ని ప్రాణులకి కూడా ఉక్క కలిగిట్లా చేస్తుంది తపింప చేస్తుంది ఉక్క కలుగుతుంది అలా చేస్తుంది అలా ఏ కాలంలో చేస్తుందో యదా ఆ గురు లౌకికాహిచతి సంతపతి సామాన్యైన జగత్ ఎప్పుడైతే ఈ విధంగా ఈ తేజస్సు అటువంటి పరిస్థితిని సృష్టిలో ప్రకృతిలో తీసుకొచ్చిందో సదా అప్పుడు ఆహు చెప్పవరు చెప్తారు ఎవరు అంటారు అంటే లౌకిక లోకానుభవం కలిగిన పెద్దలు ఇలా అనుభవం ఎవరంటారంటే నిశోచతి అంటారు నిసోచతి సంతపతి అంటే సామాన్యాకారంగా మొత్తం వాతావరణం అంతా జగత్తుంతా జగత్ అంటే మన చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా వేడిక్కిపోయింది మితపతి దేహ చుట్టూ వేరెక్కడమే కాదు మన దేహముల నుండి కూడా ఒక రకమైన ఉక్క వేడి వేరు ఉక్క వేరు వేడిని బట్టి ఉక్క ఇది అడిషనల్ లక్షణం వేడిగా ఉండడం సరే ఉక్క ఇప్పుడు హైదరాబాద్ లో హీట్ కి డ్రై హీట్ అండి ఈ హీట్ నిదో కింద నిలబడమ కాలక్షణం చేసి ఇదే మీరు మద్రాసు వెళ్ళారంటే హీటును తర్వాత ఉక్క కూడా దానికి తోడై నిలకడలేదు కూర్చోలేదు ఇటువంటి అంత ఇబ్బందికరంగా తయారవుతుంది మద్రాసు మద్రాసు ఇప్పుడు ఏప్రిల్ మేలో వెళ్ళకూడదు మార్చిలో తప్పనిసరి అయితే వెళ్ళచ్చేమో నేను వెళ్తున్నాను ఏప్రిల్ లో వెళ్ళుంటే మేలో వెళ్ళకూడదు ఉండేవన్నీ ఏం చేస్తాం మరి మనం సర్దుబాటు చేసుకోవాలి అంగీకరించాలి స్వీకరించాలి ఏ పరిస్థితి వచ్చినా ఇటు పర్వాలేదు దీన్ని మనం మేనేజ్ చేయగలము అని మనస్సుతో స్వీకరించాలి స్వీకరిస్తే ఆ పరిస్థితిలో మీకు దుఃఖం అనుభవానికి రాదు మీరు దాన్ని ఎదిరించి తప్పనిసరి అయినప్పుడు ఎదురుతరాదు అపోస్ట్ చేసి రెసిస్ట్ చేశారనుకోండి అప్పుడు ఎలా అయిపోతుందంటే స్ట్రెస్ పెరుగుతుంది ఇమోషనల్ స్ట్రెస్ ఎలా వెన్ యూ రెసిస్ట్ అండ్ రిసెండ్ ఫార్ ఈ దాన్ని ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నదాన్నే ఇప్పుడు ఇంకా రాలేదనుకోండి రిసి తప్పు లేదు వచ్చి నెత్తి కూర్చున్న తర్వాత ఇంక రిజిస్ట్ ఏం చేస్తాను విషయం ఏంటంటే ఏం చేస్తాను ఒకటేమన్నాడు ఇప్పుడు రేసం కాలం ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చేసింది గ్లోబల్ వార్మింగ్ వచ్చేసిందని బెంగెట్టుకుంటే ఒకటి యూ అక్సెప్ట్ ఇంకా యాక్సెప్ట్ చేయబంటే ఇంకేం చేస్తారు యాక్సెప్ట్ చేయాలి అక్సెప్ట్ చేస్తే స్ట్రెస్ ఉండదు ఎనీ లౌకిలా అంటారు అదో చాలా ఒక్కపోసిస్తూ ఉందండి సామాన్యాకారంగా జగత్తుంట వేడెక్కడమే కాకుండా దేహాన్నికపతి దేహంలోనూ కూడా ఇది తప్పింప చేయించుతున్నది అత ఈ కారణంగా వై వర్షిష్యతి తప్పకుండా వర్షం పడుతుంది అని అంటారు లౌకిపు నిజంగా అలాగే అవుతుందండి బాగా ఒక్కపోసిస్తున్నవాడు జ్యోతి అండి బిర్యానీ రాతకాలం ఇన్ని రోజులు లేదు ఇప్పుడు సోషి అని అంటే అంటే మనకు తేడా తెలిసిపోతుంది వాతావరణంలో అంటే అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇంకా వర్షం పట్టి టైం అయిందే వర్షం పడుతుందేమో అంటారు ఈ లోపల ఈ పురుగులు ఈ శ్రీతాపల్ని ఎదుగుతూ ఉంటాయి దీనిపై ఇన్ని పురుగులు ఎక్కడి నుంచి ఇచ్చేయంటే ఇంక ఇప్పుడు ఎంత ఇంకా దానికి ఎక్సెప్షన్ ఉండదు అలాగే జరుగుతుంది కాబట్టి దీన్ని కూడా తేజస్సు అప్పులకు కారణము అని మనకి తెలుస్తుంది అని అనుకో ప్రసిద్ధం హి లోకే కారణమ్యుద్యం దృష్టవత క విజ్ఞానం శ్లోకంలో ఈ కార్యకారణ భావానికి సంబంధించిన విజ్ఞానము నాలెడ్జ్ ప్రసిద్ధంగా ఉంటుంది అనుభవం సో కారణం అభ్యుద్యతం ఎదురకుండా వచ్చి కూర్చుంది కారణం కారణం అభివృద్ధా కనపడుతుంటే వెంటనే ఈ కారణం ఇలా కనపడుతోంది కాబట్టి దీని కార్యం ఇంత వచ్చేస్తుంది అని ఆ విధంగా తెలుసుకోవటం అన్నది అనుభవం ఉన్నది విదే శక్తిగా ఇటువంటిదే ఈ ఎఫెక్టేట్స్ ప్రొడిక్ట్ చేయడానికి తుఫాను ప్రొడిక్ట్ చేయడానికి ఇటువంటి లక్షణాలే వార్త సో కార్యాన్ని చూసి కారణమని చెప్పడం అనేది లౌకికులలో బాగా ప్రసిద్ధంగా ఉంది కనుక ఈ విజ్ఞానము ఈ ఉత్పాతాలని ప్రిక్ట్ చేయడానికి వార్త ఉత్పాతాలు కానీ లేకపోతే మౌషిక సందర్భాలను కూడా ప్రానికి వార్త ఇది ఆరంభంలో సైంటిఫిక్ గా ఉండేది చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇది ప్రకృతి పరిశీలించి ప్రకృతి సూత్రాలకు అనురూపంగా ఉండేది క్రమక్రమంగా ఈ ప్రకృతి పరిశీలన పక్కన పెట్టేసి ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా వేరేదో విజ్ఞానం ఉందని ప్రొడిక్షన్స్ అని ఇది అని ఏదని అలా మొదలు పెట్టాను నేను మనం శివరాత్రి కదా నిన్న టీవీలో రెండు రకాల ఇంట్రెస్టింగ్ సీన్స్ కనపడ్డాయి ఒకటి మేము శివలింగాన్ని ఆత్మలింగాన్ని ఉద్భవం చేస్తాము మీరందరూ రెండు గంటలు అడ్వర్టైజ్మెంట్లు వచ్చే అది అయిపోయిన తర్వాత జన విజ్ఞాన వేదిక వాళ్ళే ఈ జన వేదిక వాళ్ళు మంచి వాళ్ళే దోషమే లేదు కేవలం హిందూ సమాజంలో ఉండేటువంటి లోపాలని సూపర్ స్టిషన్స్ ని ఎక్స్పోజ్ చేయడానికే వాళ్ళు నడువు పడుతున్నారు ఇస్లామిక్ సమాజంలో కానీ క్రిస్టియన్ సమాజంలో కానీ ఎన్ని సూపర్ స్టిషన్స్ ఉన్నా ఎన్ని ముఖ్యత్వాలున్నా కూడా వాళ్ళు హోలికి కాదు ఎందుకంటే అవి హోలీ పంచుకోవాలి వాటిని టచ్ చేయకూడదు వీళ్ళు కూడా ఆ బాధితు మనుషులే దీంతో వీళ్ళని అంతకంటే వాళ్ళకు కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది సందర్భం అయిందా ఎందుకంటే కేవలం హిందువులనే పని కట్టుకునే అటాక్ చేయమన్న తప్పు అందరినీ సమానంగా చేసుకుంటే ఫెయిల్ అని అక్కడ అనుకో హెడ్ దాట్ ఎట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ శివలింగాన్ని ఒక దానిపై నిజానికి ఈ శివలింగం తీసుకున్న త్వర స్మూత్ శివలింగాన్ని బయట తీసేందుకు ఇస్తాను వీడు ఏం చేశాడంటే ఆ పానవట్టము ఇదంతా అదంతా మొత్తం మొత్తం ఫైవ్ అయింది ఓన్లీ లింగం కాదు లింగాన్ని పెట్టే వాళ్ళంతా కూడా ఫీజ్ అయితే ఒకటే సింగిల్ అయితే చూడండి అదిలా ముందు ఫ్రోట్ రూడవి కూడా ఉంటుంది అనుకూలంగా ఏమి ఉండదు దాన్ని ముంగేసేది దాన్ని ముంగేసి పేర్ ముందా ఇక్కడ పూర్తిగా మింగేస్తే మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి పూర్తిగా మింగలేదు ఇక్కడ ఎక్కడ ఫిక్స్ చేశారు తర్వాత నాలుగు బాగా బయటకు పెట్టి బాగా తెలిసి చూసుకోండి చూసేసి ఉంటున్నాం ఏదైనా అప్పుడు ఇప్పుడు తీసుకున్నాను కాసుకున్నాను అని తీసేది వామస్తాడు వచ్చింది నేను ఆశ్చర్యపోయాను మామూలు దొంగకి శివలింగాన్ని కాదు మీరు వాని చేస్తారు దానవత్తము ఇలా ప్రానిమీద శివలింగం ఇదంతా ఫ్యూజ్ అయిపోయి సింగిల్ ఉన్నది కొన్ని యూస్లో ప్లాస్టిక్ ఐటమ్ గా మీరు వాని చేసిన చాలా పెద్దది కూడా ఉంటుంది అని చెప్పేసి దాని ద్వారా ఏమన్నారంటే ఇది ఒక విద్య దీన్ని బల స్తంభన విద్య మేము ఒక ఏడుకున్నాం అంటే కంఠంలో పదార్థాన్ని తొక్కి పెట్టే విద్య ఇది కారణం ఇది రిక్వైర్ సమ్ ప్రాక్టీస్ అది లోపలికి వెళ్ళిపోకుండా అది అక్కడ ఉన్నప్పుడు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎందుకంటే మీరు ఆత్మ నిర్ణయం తీసినా అయినా చాలా డిస్కంఫర్ట్ గా ఉన్నట్టు నాకు అనిపించింది ఆ తర్వాత వాను చాలా ఇబ్బంది పడిపోయాడు ఎందుకంటే అభ్యాసం చాలా ఇంకొక ప్రాక్టీస్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్ సెట్ అయిపోతుంది కొద్ది ముందు వారంలో ముందు కొంచెం గట్టిగా అభ్యాసం చేయాల్సి వస్తుంది వారు ఈ జుట్టు రద్దు చేసే అంటే చాలా సురన్యాయం ఉంది ఇలాంటి చాలా చక్కీ సో ప్రకృతిని ఎంతో న్యాయంగా పరిశీలించి దాని నుంచి మనం విజ్ఞానం తీసుకోవటం అన్నది వేద ఋషులలో ఉంది దాకం కాబట్టి మీకు అది వాళ్ళ లక్షణం అలా కట్టాలి దేనికి ఇచ్చి పిచ్చి ప్రజిక్షన్స్ లో విషణముగా పరిశీలించి ఆ విషమాల్ని జోడించి కొంత జగత్తు కను సంబంధించిన సత్యాలని పక్కన కనపెట్టివారు అలాగే కనుక అప్పులకు తేజస్సు కారణం అనే విజ్ఞానం అలా వచ్చిన విజ్ఞానం ఇది చాలా సైంటిఫిక్ నాలెడ్జీ కాబట్టి ఈ కారణ కార్యభావం అనేది అసలు సైన్స్ యొక్క అబ్జర్వేషన్ ఉంటా కారణకార్యభావం మీదే ఆధారపడి ఇది ఈ కారణ కార్యభావాన్ని మనం పరిశీలించి తేజస్సు అప్పులకు యోని ఏక కారణము అని నిర్ధారించవచ్చు తేజ ఏ తూర్వమాత్మా దర్శయనంతరం అపసృజతే కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూపించిన దృష్టాంతాల్లో సంతోషం ఏమిటంటే ముందు తేజస్సు తమ తడానికి చూపించరు తన వేడి ఎలా ఉంటుంది ఏ రకంగా ఉత్కరి అని తన ప్రతిభని తన మహిమని మనకి సూచించు చుట్టూ ఉండే సకల ప్రాణులకి చూపించింది చూపించి ఇదిగో నేను తేజస్సుని అని మనం పక్కాగా గుర్తించట్లే చేసింది ఆ తర్వాత ఏం చేసింది వర్షాన్ని కాబట్టి ఈ సీక్వెన్స్ బట్టి మనము తేజస్సు వర్షమునకు హేతువు కారణము అని అత అప్స్రష్ట అప్స్రష్ భూయా అలవిందూయ్యతేజ భూయా భూయమో భూయా సో తేజ సో శబ్దాలను నడుకొచ్చేస్తే ఇంకా వాక్య రచంలో ఇబ్బంది ఏమి ఉండదు లేదా ఉన్నదో తెలిసిపోతూ ఉంది శబ్దాలు బాగా అనుభవం రావాలి అంతే తన నేను శబ్దాలు కంటస్థం చేయండి అని నేను కోరుపడుతూ ఉన్నాను ఇది చాలా ఉపయోగ ప్రక్రియ శబ్దాలు కంటస్థం చేయకుండా ఏ శాక్తి కష్టం తెంగ్ ఎక్కువ కావు తెలియతే ఈ వాక్యం తెలియాలంటే తేజ శబ్దం తెలియాలి భూయ శబ్దం తెలియాలి అప్ శబ్దం తెలియాలి అన్ని తెలిస్తే ఆ వాక్యం పెట్టం లేకపోతే అలా అలా ఉంటాయి ఏంటో లాగా అని కృష్ణం తేజస్సు అప్పుల కంటే అభ్యపంచం అప్పుల కంటే శ్రేష్టమైనది మనం కారణ కార్యకలాన్ని బట్టి నిర్ధారించున్నాము తర్వాత కించాన్యే ఇంతేకా ఇంకో విషయం కూడా ఉంది చెప్పగల ఈ సందర్భంగా కింఛాన్య అదేమిటంటే తదేతనయుపేణ వర్షహేతుర్భవతి ఈ తేజస్సే నిరుగుణ రూపంగా వస్తుంది ఉరుముల రూపంగా శబ్దమేక శబ్దము కాంతి అద్భుతమైన కాంతి ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఎంత చేంజెస్ కింద కొన్ని మెగావాట్ల ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అయితే చాలా చేంజెస్ ఉంటాయి సో అది కూడా తొలిలో అలా డిశ్చార్జ్ అవసరం ఆ మెగాలు అలా డిశ్చార్జ్ కాకుండా అనుకోండి ఆ చేంజెస్ ఏ నగరం మీద పడింది నగరమే దీడిపోయింది ఒకటే ఎక్కడికక్కడికి అలా విశ్చార్పుతూ ఉంటుంది దాని లక్ష్యం ఎనీవే సో ఈ తేజస్సు మెరుపుల రూపంగా తిరుముల రూపంగా కూడా ప్రకటమవుతుంది ప్రకటమై ఆ తర్వాత వర్ష హేతు అవుతూ ఉంటుంది కాబట్టి ఈ తేజస్సే వర్షాన్ని సృష్టిస్తోంది ఆ మెరుపు గురించి చెప్తున్నారు అది ఎలాగండి ఊర్ధ్వార్ధ్వగా విద్యుద్రస్కీభిగత సహా ఆహ్లాదాశన శబ్ద ఓకే అప్పుడు ఆ సమయంలో ఈ స్తన శబ్దములు ఆ మాట్లాడదు స్తమన శబ్దాస్ తనయన శబ్దా అది కరెక్ట్ స్థన కరెక్ట్ తనయన శబ్దాస్ తన యత్ స్తనయన సో ఈ ఉరుముల శబ్దములు అంతటా సంచారం చేసేస్తున్నాయి మొత్తం జగత్తుండగలు జగత్ అంటే చుట్టుపక్కలంతా కూడా కొంచెం శబ్దాలు ఇవ్వటం ప్రసరించేస్తుంది శబ్దాల పఠన మెరుపులతో కూ మెరుపుల ఎటువంటి మెరుపులో తెలిసిన కొన్ని పైన మొదలై చెల్లెకి నెత్తికలుగా వస్తుంది కొన్ని మధ్యలో ఆ మేఘ మండలంలో అడ్డంగా వస్తుంది ఊర్ధి తిరస్చీతి తిరిగీ అంటే అడ్డంగా ఇన్ని రకాల మెరుపులతో ఆ స్పన సనయన శబ్దములు ఉల్ముల శబ్దములు అనంతటా కూడా సంచారం చేస్తున్నాయి వీటిని సృష్టించి ఆ మేఘము ఆ అతీజస్సు తర్వాత వర్షిస్తోంది తస్మాత్నాహు లౌకికాద్యోగతే వర్షిష్యతి విద్యాద్యుక్తం ఎప్పుడైతే అంజన్నే ఎప్పుడైతే ఈ వాతావరణాన్ని చూస్తారో లౌకికులు ఇలా చెప్తారు ఏమంటారంటే విద్య అందరూ మెరుపులు చూశారా దూరంగా సామాయతి ముందు మెరుపులు కనపడతారు ఈ లోపల ఎవరు ఉంగులు ఉన్నారా మెరుపు ముందు కనపడే తర్వాత ముందుకు వస్తుంది ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ చూశారో వర్శిష్యతి వై వై అంటే నిశ్చయంగా అప్రతంగా వర్షం పడుతుంది అని లౌకితులు చెప్తూ ఉంటారు దీన్ని తేజస్సు అప్పునకు కారణమని అదంతా కూడా ఇచ్చారు ఉత్తా అక్కడ మంత్రంలో ఉంది అదంతా కూడా పైన చెప్పిందే మళ్ళీ రిపీట్ అయింది చూసి ఉండాలి అని భాష అక్కడ ఉపా కాబట్టి తేజస్సును బ్రహ్మగా ఉపాసన చేయండి తేజస్సు బ్రహ్మ సూక్ష్మంగా వస్తుంది సకల జగత్తును వ్యాపించి ఉన్న ఉష్ణం ఏదో చేయడంలో అది బ్రహ్మ దానికే అగ్నియర్ దాన్ని మీరు ఆ విధంగా ఉపాసన ఇప్పుడు శ్రీకృష్ణుడు అనగానేమి శ్రీకృష్ణుడు అనగానేమి అంటే ఒక అభిప్రాయం ఏమిటంటే శ్రీకృష్ణుడు అంటే రాధాకృష్ణుడు గీతాకృష్ణుడు శ్రీకృష్ణుడు ఆయన అన్నాడు వివేకానంద స్వామి గీతాకృష్ణుడిని తెలుసుకుని రాధాకృష్ణుడు దిగు అయితే పర్వాలేదు గీతాకృష్ణుడిని తెలుసుకోకుండా రాధాకృష్ణుడిని మొదలు పెడితే ప్రభుల్లో పడతారు అంటారు అంటే మీ కృష్ణకత్వం తెలియదని అభిప్రాయం రాధాకృష్ణుడు అంటే ఏముంది ఏవో కథల రాధ రాధ ఆయన గా అవుతుంది గోపుగ్రహం ఇలా మొగలవుతుంది అది దానికి ఏం వ్యవస్థ ఉంటుంది ఏదో చెప్పాల్సింది అంతేకా అది వర్క్అవుట్ కాదం అలా ఆ కథలు అనే అలాంటి గీతాకృష్ణుడిని తెలుసుకోండి రాధాకృష్ణుడికి కంగారు లేదు గీతాకృష్ణుడిని తెలుసుకుంటే రాధాకృష్ణుని తర్వాత తెలుసుకున్నారు మంచి శోభపూర్వకం ఏమిటి గీతాకృష్ణుడు ఏమిటి అంటే ఒక మనిషిగా చెప్పడం పైగా మనకి ఆపోజిట్ కూడా చెప్తాడు అవజానంతి మాం మోహా అవజానం మాం మోహా అవజాను మానుషం మన్యంతే మూహా అని అంటాడు అది రాక్ష అవజానంతి మోహా మాం మానుషం అంటే నేను మనుష్యాకారములో ఉన్నవాడు అని మాత్రమే తెలుసుకునేవాళ్ళు మూర్ఖులు ఎంత స్పష్టంగా చెప్పండి మానుషీయం తను ఆశ్రతం అవజానంతి మాధ మానుషీం తను ఆశ్రితం నేను అలా మనుష్య దేహాన్ని పట్టుకుని ఉంటాము ఆశ్చరితం అంటే ఆశ్చర్యంగా ఉంటాను అని మూర్ఖులు భావన చేస్తారు తెలుసుకుంటారు తప్పుగా తెలుసుకుంటారు అవజానంతి అలా అంటే అలా అంటే తప్పులోనే అవ అలా ఉంటుంది పరం భావ ప్రజానంత రెండు పూర్తిగా పోల్ చాలా ఔషాల నా యొక్క యథార్థస్వరూపాలు ఏమిటి పరం భావము పరమం పరం అంటే భావం అంటే ప్రజం అజం అండి పరం భావ ప్రజానంత మా అజం అయ్యే భావం నేను భావస్వరూపు భావం అంటే నూతి ఉండడం ప్రజెంట్ సో ఆ ప్రెజెన్స్ నేను ఏ రూపంగా ప్రజెన్స్ ఏ రూపంగా ఏమి ఆకాశ రూపంగా ప్రజెంట్ తేజస్వ రూపంగా ప్రజెంట్ ప్రాణరూపంగా ప్రజెంట్ ఇన్ఫాక్ట్ ఎగ్జిస్టెన్స్ రూపంగా కూడా ప్రజెంట్ అయితే ఎగ్జిస్టెన్స్ అంటే మరి ఇప్పుడు రేపు ఉండదంటే అలాంటి ప్రజెన్స్ కాదు అలాంటి ఎగ్జిస్టెన్స్ కాదు ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ మనకు అనుభవానికి ఎగ్జిస్టెన్స్ లో రెండు దోషాలు ఆ రెండు దోషాలకి అతీతమైన భావము పరం భావం అంతే పరం అని విశేషం చేస్తారు భావం అంటే ఉండడం ఉండడం అంటే మనకు తెలుసున్న భావాలు ఎడ్జెస్ట్ చేసుకుంటారు మనకు తెలుసున్న భావాలు ఉలు భవనము వల్ల కూడా ఉంచాయి భవనము భవనం ఉండే విధింది కాదు మనకి తెలుసున్న రెండు దోషాలు ఉంటాయి ఒకటే ఎందుకంటే ఈ భవనము మనకు తెలుసున్న భవనము దేశకాలములకు లోబలు ఉంటాయి అంటే ఉంది అని అంతానే కానీ ఆ ఉంది అంటే ఇక్కడ ఉంది ఇంకెక్కడా లేదని అర్థం దేశంలో పనుక్షన్నం అయిపోయింది ఇప్పుడు మరో అప్పుడు లేదని అర్థం ఉంది అంటే ఇప్పుడు మరో అప్పుడు లేదని అర్థం కాబట్టి కాబట్టి ఉంది అంటే అది ఉంది అది కల్తీ ఉంది అది యథార్థమైన ఉన్నది కాదు దేశ కాలంలో పరుక్షేదానికి లోబడి ఉన్న అది పరంభావం కాదు అది చాలా నికృష్టమైన భావం అపరం భావం అదొక దోషం రెండో దోషం ఏమిటంటే ఒక భవనము భవనం ఉనికి మరి భవనానికి క్లాష్ ఉంది క్లాష్ బిట్వీన్ ఎగ్జిస్ట్ ఇప్పుడు పెట్ల సామాన్లు చెత్తున్నారనుకోండి సామాన్లు చెప్పుతుంటే అన్ని సామాన్లు పెట్టేసిన తర్వాత ఇంకో సామాన్లు పెట్టాల్సి వస్తే అది పెడదామంటే క్లాష్ వస్తుంది ఎదురు వస్తుంది అది చక్కగా మీరు పెట్టి దాని మీద కూర్చుని జిప్ వేస్తే జిప్ నేను ఎక్కడ ఉంటుంది సో ఈ విధంగా ఎగ్జిస్టెన్స్ వన్ ఎగ్జిస్టెన్స్ క్లాషెస్ వీ తండ ఎగ్జిస్ట్ ఒక తరంగము తరంగంతో ఢీప్ కానీ ఈ తరంగంలో ఒక అతీతమైనటువంటి ఏ సముద్రం ఉందో అది ఈ క్లాషెస్ కన్నింటికీ అతీతంగా ఉంది దాంట్లో సముద్రంలో క్లాషెస్ ఉన్నాయి విత్ ఇన్ ది ఓషన్ దేవాతలో క్లాష్ విత్ ఇన్ టూ వేర్స్ క్లాష్ సముద్రానికి ఏ క్లాషం ఉండదు అదేవిధంగా అజం అభ్యయం పుట్టుకా నాశము లేని నుంచి ఈ ఎగ్జిస్టెన్స్ అప్షన్ చూసి వీచ్ ట్రాన్స్ల ద బియింగ్ అని అని కాపాడు ద బియింగ్ ఉండే వీచ్ ట్రాన్సెన్స్ ఆఫ్ అది పరం భావం అజం అభ్యయం పుట్టుకా మహమము లేని భావం అది లేదు అది తెలుసుకోలేను మూర్చదు తెలుసుకోలేక అవధానం నన్ను తప్పుగా తెలుసుకుంటున్నారు అవా అంటే తప్పుగా తెలుసుకోవటం సో తప్పుగా అవా అంటే ఆ పదానికి అర్థం అధ్యాత్మంలో కూడా వస్తుంది అవా అనే మాటలు తప్పుగా తెలుసుకోవటం సో ఎలా తప్పుగా తెలుసుకుంటారు అంటే మనుషీని తను మాషిటం మనుష్య దేహాన్ని పట్టుకుని వేలాడుతున్నవానిగా కాబట్టి కృష్ణుడు అంటే ప్రజంత్ ప్రజంత్ కృష్ణ ఇంత తేజస్వ రూపంగా ప్రాణం రూపంగా అకాశం రూపంగా అది కృష్ణుడికి ఆ విధంగా కృష్ణుని తెలుసుకోవాలి కానీ కృష్ణుడిని మనుష్య రూపంగా తెలుసుకోకూడదు మనుష్య కేవలం మనుష్య రూపంగా ఇది తెలుసుకుని తెలుసుకుంటే క్లాష్ ఉండదు అంటే కాంట్రడిక్షన్ ఇది తెలుసుకోకుండా మీరు కేవలం రాధాకృష్ణుడు మొదలు వెళితే సో అసమగ్రంగా ఉంటుంది పూర్ణంగా ఉండదు అది సంగతి కాబట్టి ఆ తేజస్వేది కావద్దు అది ఈ విశ్వం యొక్క స్వరూపం సకల జగత్తును వ్యాపించి ఉన్నది ఆ తేజస్సే బ్రహ్మ ఒక తేజ ఉపాస ఆ రకంగా ఉపాస మీరు ఆ ప్రెజెన్స్ అని శ్రీకృష్ణుని యొక్క ఉనికి అజన్మ్యయం జన్మ మరణము లేని ఉనికి క్లాషెస్ లేని ఉనికి సర్వమును అనుగ్రహించే ఉనికి దేనికి వ్యతిరేకం కాదు దేనికంటే భేదం కాలేదు అపోజ్ ఎని థింగ్ ఇట్ ఇస్ నాట్ డిఫరెంట్ డిస్టింగ్ ఎనింగ్ అటువంటి ఉనికి ఆ ప్రెసెన్స్ అది శ్రీకృష్ణుడు అని అనుభవానికి తెచ్చుకోవాలి ఆ విధంగా భావన చేయాలి దట్ మీన్స్ యూ షుడ్ ఫీల్ ద ప్రెసెన్స్ అది ఉపాసన అటువంటి ఉపాసన బ్రహ్మ అనే చోట శ్రీకృష్ణ అని అన్నాను బ్రహ్మ శ్రీకృష్ణ నామధే స్వర్ణ నామం పట్టిస్తే బ్రహ్మేగా శ్రీకృష్ణ పరబ్రహ్మ నేను మహానంద కాబట్టి ఆ విధంగా ఆ తేజస్సును పరబ్రహ్మ రూపంగా భావన చేయండి అవయేడు వేసంగా తర్వాత అక్కడ సలహా ఎవైనా సరే ఒక్కపోతా లేకపోతే వచ్చినప్పుడు ఓహో బ్రహ్మ ఈ విధంగా మనం మనకి తన ప్రజెన్స్ తన తరాఖాన్ని చూపిస్తున్నాడు అన్నమాట పూర్వం ఏదే ఉంటే పూర్వం కలిసి ఇట్లా తన పదాహాన్ని చూపిస్తుంది అపస్కృత్యతే తర్వాత అథాపస్కృత్యతే తర్వాత అప్పులను సృజిస్తుంది తగ్గితే మనస్సులో ఆ తయారీ మనస్సు యాక్సెప్ట్ చేస్తే దేహం ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది చాలా మనస్సులో ఉంటుంది యాక్సెప్ట్ మనస్సు యాక్సెప్ట్ చేసిస్తే దేహం దేదైనా యాక్సెప్ట్ చేసేస్తుంది చాలా విషయం మనం మనం అసలు అన్ని కష్టాలు లోపలి కష్టాలు ఈ విధంగా ఉంటాయి కానీ కొన్ని సమాజాల్లో కొంత కొన్ని ఫ్యామిలీస్ కొంత కష్టాలు చాలా పెద్ద కష్టాలు తీసుకేస్తే వస్తున్నాయి సెకండ్ వరల్డ్ వార్ లో నా బీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో వాళ్ళు కొంత కష్టాలు తదిలితే రియల్ కష్టాలు దానికి కాన్సన్ట్రేషన్ క్యాంప్ కి వీళ్ళు మన వాళ్ళు ఎలా కాన్సన్ట్రేషన్ అంటే పుట్ ఆఫ్ తీసుకున్నట్ వన్ ప్లేస్ అని అభిప్రాయం దానికి ఆ పదం అలా వాడారు ఈ ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నిటి పుట్ అట్ వన్ ప్లేస్ వీ కెన్ హ్యావ్ కంట్రోల్ అపాన్ దెన్ అని దీస్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ద స్కామ్ కానీ మన వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేశారంటే యాతన శిబిరం కాన్స్రెట్ చేసే బాగా కాన్స్రెట్ చేశారు యాపనలు పెట్టే ఆ శిబిరాల్లో ఆ పనిష్మెంట్ ఎలా ఉండేదంటే ఒకటి కనుక డిసిప్లిన్ వాళ్ళు జర్మల్ సోల్జర్స్ ఎస్ఎస్ సోల్జర్స్ చాలా టఫ్ పనిష్మెంట్ ఇచ్చేవారు ఎందుకు టఫ్ పనిష్మెంట్ ఇచ్చేవారంటే అస్తమానం పనిష్మెంట్ ఇవ్వక్కర్లేదని కాదు లేకపోతే ఒక చిన్న పనిష్మెంట్ ఇచ్చింది లేచారనుకోండి ఈ పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి సందర్భాలు పెరిగిపోతాయి పెరిగిపోతే వాళ్ళకున్న టైం ఉంటుంది వీరికే తప్ప వాళ్ళు చేయాల్సిన పొందే చాలా ఉంటాయి వాళ్ళకి గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ అన్ని ఈ డిసిప్లిన్ లో అంటే అతను వాళ్ళు ఉండే ఒక రూల్ పాస్ చేశారు ఎవంటే యూ ఎన్ఫోర్స్ డిసిప్లిన్ ఇన్ ది మోస్ట్ హార్ఫిక్ ఫ్యాషన్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఇచ్చా సో దట్ డిసిప్లిన్ వినాట్ బి అన్ ఇష్యూ ఎని అని మొదలుపెట్టారు మొదలుపెట్టి ఎలాంటి పనిష్మెంట్ లేడీస్కి కూడా లేడీస్కి స్పెషల్ కాన్సన్ట్రేషన్ బ్యాలెన్స్ బ్రక్ అని అక్కడ లేడీస్ మెయిన్ గా ఉండేవాడు అశ్వజ్యమైన వాటిలో కూడా లేడీస్ ఉండేవాడు ఎలాంటి పనిష్మెంట్ వీళ్ళు చిన్న పనిష్మెంట్ ఇప్పుడు అక్కడికి వెళ్లి వాటర్ తీసుకోకూడదు అక్కడ ట్యాప్ ఉంటుంది ద ట్యాప్ ఈజ్ నాట్ మంచి ఫర్ ఆల్ అక్కడ అక్కడికి వెళ్లి వాటర్ సెట్ చేయడానికి వీళ్ళు వాటర్ తీసుకోవాలంటే దీని ప్రొసీజర్స్ పట్టికపోవాలి పొరపాతన అక్కడికి వెళ్లి వాటర్ తీసుకున్నట్టుగా చూసేదనుకోండి చూస్తే పన్నెండు గంటల ఎండలో నిలబడాలి పనిష్మెంట్ మరి స్పాట్ చూపిస్తుంది అక్కడ నిలబడాలి పన్నెండు గంటలు ఈ పనిష్మెంట్ నిలో కాకపోతే దిఫ్ట్ వీళ్ళు ఎగ్జిట్ చేసే షూట్ చేశాను అక్కడ ఒక బోర్డో ఫస్ట్ ఉంటుంది ఇది ఎగ్జిట్ ఆ బోడీ తీసుకెళ్లి ఆ బోర్డో వైపు నిలబడి షూట్ చేశారు ఇది ఈ రెండు పనిష్మెంట్లు వారు ఏం చేస్తారంటే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసినారు అవర్స్ నిలబెట్టారు సార్ నలుగురు ఐదుగురు దొరుకుతారు ఆ వైలేట్ చేస్తున్న ఊరు వైలేట్ చేసిన వాళ్ళు ఈ నలుగురిని పనిష్మెంట్ ఇచ్చేస్తారు పనిష్మెంట్ కూడా లియ్యంట బెర్లింగ్ లో దీనికి సెంట్రల్ పాయింట్ అవుతుంది ఆర్ఎన్ బంక్ అని సెంట్రల్ పాయింట్ లో పనిష్మెంట్ అన్ని లిస్ట్అవుట్ అయి ఉంటాయి బై ది బుక్ వాళ్ళ జర్నల్స్ మన సిస్టమేటిక్ గా ఉండే కదా డైలీ బుక్ ప్లేసెస్ కాదు పన్నెండు గంటలు ఎండలో నిలపారు స్మార్ట్ సిటీస్ కాదు పన్నెండు గంటలు అక్కడ నిలబడతాడు మిగతా వాళ్ళందరూ వాళ్ళ పనువాళ్ళు చేస్తూ ఉంటారు ఎస్ఎస్ బాస్ తిరుగుతూ ఉంటారు మంచి నీళ్ళే ఉంటారు ఈ ఐదుగురికి పనిష్మెంట్ ఇస్తారు ట్యాంప్ లో పదివేల ముందలు తర్వాత ఐదుగురు పది పొడికి ఇస్తే ఐదుగురికి పనిష్మెంట్ ఐదుగురు పది ముందుగా ఇస్తారు దీంట్లో ఆ పనిష్మెంట్ ని వైలేట్ ఎవడన్నా ఉంటే వాళ్ళు తీసుకెళ్లి బోర్డీకి తీసుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తారు అసలు ఆవేళ ఎగ్జిక్యూట్ చేస్తారు ఓపెన్ గా ఎగ్జిక్యూట్ చేయాలి అందరికీ తెలిసి ఈజీ ఒక్కసారి తెస్తారు దిస్ ఈస్ డన్ ఆన్ ది డే వన్ ఇంత ఆ తర్వాత ట్యాంప్ లో మీకు ఏ రకమైన ఆల్మోస్ట్ నో వైలేషన్ దాంతో క్యాంప్ రొటీన్ అంతా కూడా చాలా సిస్టమాటిక్ గా జరిగిపోతుంది ఒక ఎనీ గివింగ్ డే బాగా స్ట్రాలింగ్ క్యాంప్ లో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ ఉంటారు మీకు డజన్ కూడా ఉండవు అంత హారిఫిక్ కండిషన్స్ లో వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు చాలా క్రోరాతి క్రూరమైన యాత్ర అనేది పెట్టింది కానీ జనులు వాటిని సహించే కా సర్వైవ్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా సర్వైవ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ దాంట్లో ఎంతకాలం ఉన్నాను అంటే ఎంతకాలం వచ్చింది ఆసుపత్రి క్యాంప్ లో నేను కూర్చుంటున్నాను అని ఏమి ఉన్నానంటే అడ్ సెన్సేట్ ఐ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ ఇవన్నీ ఉన్నాను మై క్యాంప్ మనం ఏంటి సర్వైవ్ లేదంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సో వాళ్ళలాగా సహించి వారు ఆ సహనానికి నచ్చుకోవాలంటే మీకు కూడా చాలా ధర్మ భూమి సైకాలజీ వచ్చింది వాళ్ళు ఏమైనా ఫిలాసఫర్ ఏమైనా చేశారంటే మనిషి టాలరేట్ చేయడానికి స్వీకరించడానికి సిద్ధమైతే మానసికంగా సిద్ధమైతే ఏ లెవెల్కైనా సహించగలుగుతారు ఆ కెపాసిటీ ఉంది మనిషికి మనుషులో అనంతమైన శక్తి ఉంది అంటే అలాగే చేయాలన్న అభిప్రాయం కాదు ఆ సహన శక్తి గురించి నేను చెప్పాను వాళ్ళు పెట్టిన అదంతా చాలా తప్పది అలా చేసి తప్పని వేరే చెప్పాలి ఆ సింప్లిసిటీ అయిపోతుంది అలా అంటే చాలా క్రోరం అది ఆ విషయంలో పెట్టి గడిచే సెపరేట్ టాపిక్ నేను చెప్తున్నది ఏంటంటే మనిషికి సహించే శక్తి మీలో ఎంత సహించే శక్తి ఉందో అది మీకు తెలీదు ఆల్మోస్ట్ ఇన్ఫినిట్ కెపాసిటీ మనిషిలో సహన శక్తి మనము ముందే పొల్ల అది ఇంకా అసలు వేసంకాలం రాకముందే అవి అవోయి వేసంకాలం కష్టం వల్ల మీరు ముందే అలా మొదలుపెట్టారంటే ఏ రకమైన శక్తి లేదా అనే భ్రాంతిలో ఉంటాం అంటే ఆ ఉన్న శక్తి కూడా మనకు అనుభవానికి రాదు మనకి సమయం వచ్చినప్పుడు అది పైకి వచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకుండా ఆ ఉన్న రిసోర్సెస్ మనం ఉన్న రిజర్వ్ ను మనం ఉపయోగించుకోలేక ఎప్పుడూ కూడా రెసిస్టన్ రిసెన్ చేయకూడదు అంటే ఎదిరించటమో ద్వేషించటము ఈ రెండు చేయకూడదు ఉన్నదా అని ఎదిరించి ద్వేషిస్తే ఎండాకాలంలో ఎదిరించి ద్వేషిస్తే ఉపయోగం ఏంటి చక్కగా బుద్దిమంతుల్లాగా దాన్ని స్వీకరించడం యాక్సెప్ట్ అండ్ ఎడాప్ట్ మానసికంగా అతని మీరు ఉంది బాడీ మానసిక చెప్పినట్టు బాడీ బాడీ స్వతంత్రంగా అబ్జెక్ట్ చేయదు స్వతంత్రంగా సఫర్ అవుతాడు అదంతా మనస్సు నుంచే వస్తుంది కాబట్టి తేజ ఉపాసి ఈ పేజస్ ముఖ్యంగా టాపిక్ కొంచెం చూస్తున్నాం ఈ రోజుల్లో రాబోయే రోజులు ఎలా ఉంటాయి అంత హార్ట్ డేస్ ఉంటాయి చాలా హార్ట్ గా ఉన్న సందర్భంలో చిరునమ్ముతో మీరు తేజస్సు అంటే బ్రహ్మ పరమేశ్వరుడే ఈ రకంగా తేజస్సు ఏదో ఉంది ఈశ్వరుని యొక్క స్కీమ్ ఉంది ఏదో ఉండబట్టే ఈ తేజస్సు ఇంత తీక్ష్ణంగా అసహ్యీయంగా సహించ శక్తి కారణిగా ఏదో ఉంది ఈశ్వరుని యొక్క స్కీమ్ ఏదో ఉంది మనం ఏం చెప్పలేము కాబట్టి దాన్ని ఒక భక్తి భావంతో సహన భావంతో స్వీకరించడం అలవాటు చేసుకోవాలి మీకు కాలం మీకు సలహా ఇచ్చా ఈ సలహా మీకు ఇవ్వాల ఇంటే సింకింగ్ లౌడ్ అయ్యే యూజిచ్చిన సలహా కాదు నాకు నేనే ఇచ్చుకుంటున్నాను ఆ క్లాస్ రూపంలో నా పుస్తకం రిలీజ్ చేసినట్టుగా ఈ సలహా నేనే ఇచ్చుకుంటాను సో ఇట్స్ యూజ్ఫుల్ అడ్వైజ్ ఇన్ ఎనీ కేస్ తేజ ఉపాస తేజస్విని పరబ్రహ్మ ఉపాసన చేయి పంచాగ్నుల మధ్యంలో తపస్సు అంటే అదే మీరు చూశారు పార్వతీదేవి పంచాగ్నులను చుట్టూ చుట్టూ నాలుగు అర్జునుల్ని పైన సూర్యుడు ఐదో అర్థులు ఈ ఐదు అగ్నుల మధ్యలో కూర్చుని అవిను తస్సు చేస్తుంది అంటే తేజస్సుని సృష్టించుకుని ఆ తేజస్సులో ఈశ్వరుని దర్శిస్తూ అది తపస్సు చేస్తుంది కాబట్టి తేజ ఉపాస్వేతి ఇక శృంగవన్న సయస్జృేపా తేజస్వీ వై సేజస్వకాన్ భాస్వ అపహతనస్కాన్ అభిషిధ్యతిత్తేజసోగత మారో ఎేజోబ్రహ్మేపాస్తి భగవ తేజసో భూయ తేజసో బావా భూయస్ సన్మే భగవాన్ బ్రవీత్వితి మళ్ళీ మాత్రం మామూలే సహా అంటే వాడు అతడు ఎవరు యహ బ్రహ్మే త్రిపాస్తే తేజ అంటే ద్వితీయ అయిపోతుంది తేజస్సును ఎవరైతే తేజస్సును పరబ్రహ్మంగా ఉపాసిస్తాడు వాడు వాడు ఏం పొందుతాడు లోకాన్ అభిషిధ్యతి లోకములను పొందును ఎటువంటి లోకాలు తేజస్వి వాడు స్వయంగా తేజస్వి అవుతాడు తేజస్సు బలవాడవుతాడు తేజస్సు అంటే వ్యతిరేక పరిస్థితి వచ్చినా కూడా చెదిని పోకుండా ధైర్యంగా నిలబడి వాడు అవుతాడు తర్వాత ప్రకాశమైన మనస్సు దేహము కూడా ప్రకాశంగా ఉంటాయి ఈ పేజీ భవతి నిష్యంగా వాడు అంతేకాదు లోకములు వాడు పొందే లోకాలు కూడా వాడు ఉపాసన మీద తగ్గట్టుగా ఉంటాయి మన జీవి ఉంటుంది బ్రతుకు మనం ఉపాసన మీద శ్రద్ధ సహా అంటాడు శ్రీ లక్ష్మి ఇప్పుడు ఒకరికి ఏకాప మీద శ్రద్ధ ఉందనుకోండి వాడి డబ్బుగా ఎలా ఉంటుందో మీరు లబ్బు మీద శ్రద్ధ మన శ్రద్ధను బట్టి ఉంటుంది డబ్బు మీదే శ్రద్ధ అనుకోండి వాటింగ్ నథింగ్ అలా కాకుండా భక్తి జ్ఞానము వీటి మీద శ్రద్ధందనుకోండి వాటి ఎగర్థి కాబట్టి శ్రద్ధని బట్టి ఉంటుంది మనిషి యొక్క మనిషి పొందేటువంటి స్థలం కాబట్టి వీటి పెద్దిషాలి తేజస్వంతములైన లోకములను పొందును తేజస్వంతములైన లోకములు అంటే బతకుండగానే అవుతుంది మరణం చెప్పిన తర్వాత కూడా అవుతుంది ఎటువంటి లోకములు అంటే భాష నిలుగుల మెలిసిపోయే లోకాన్ని పొందుతాడు అంటే ఒక ఒక ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి సమాజంలో జీవిస్తాడు అనవచ్చు విద్వాంసుల యొక్క సన్నిధిలో జీవిస్తాడవచ్చు మహాత్ములు భక్తుల సన్నిధిలో జీవిస్తాడచ్చు అలాంటిది ఈ లోకంలో మరణించిన తర్వాత కూడా పుణ్యలోకాలు ప్రకాశించేటువంటి మిగమైన తెలిసిపోయే పుణ్యలోకాలను పండించాడు అసలు చీకట అనేది ఉండదు వాడి జీవితంలో అసహత సమస్తా లోకాన్ అభిశుద్ధ్యతి చీకటిని పూర్తిగా తరిమి వేసినటువంటి లోకాలు ఉంటాయో అటువంటి లోకాలను చూడుతాడు అంతేకాకుండా ఆ తేజస్వి యొక్క మహిమ ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు వీడు యథేఛగా ఉంటాడు ఉదాహరణకు వ్యాసంకాలంలో మీకు ప్రేర అయితే ఆమె ఎండలు వస్తాయి వెళ్తాయండి దీని నుంచి ఏదో సమస్య ఏదో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటాం మరొకడే మన జీవితం మనం గడుతాం అంతేగాని ఎండలు వస్తున్నాయి ఎండలంటూ వాటిని తిట్టుకుంటే చికాకుపడితో ఇంటి వాళ్ళని ఇదిలో వాళ్ళని చికాకుపరతో అలాగా ఉండకూడదు నేను ఒక ఘటన ఘటన చూసిన బస్సు స్టాండ్ లో నిలకొడ నేను ఉన్నాను అక్కడ మధ్యాహ్నం బస్సు స్టాండ్ ఎలా ఉంటుందో మీరు ఊహించేతంగా ఉన్నా ఒక ముసలాయన డ్రైవర్ బస్సు దిగాడు ఈ ముసలాయన వెళ్ళి అందులో బస్సు డ్రైవర్ దిగాడు అంటే ఆ ఇంజిన్ వే దిగాడు ఫస్ట్ దిగేదా ఓ ముసలాయన ఈ ఆదిర్దా ఇచ్చింది ఆ డ్రైవర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ చాలా బాగుంటుందని పరిగెత్తు మేము వేగంగా వెళ్లి ఆ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ సార్ చాలా చోట్లకి వెళ్లి బస్సు ఎన్ని అడిగితే ఆ డ్రైవర్ ఇవన్నీ కొట్టడం మనకు కొట్టలేదండి అంత కోపడ్డా ఇంకా పైగా ఏమన్నాడంటే ఇప్పుడు చాలా వేడిగా ఉంది ఒళ్ళు మనస్సు కూడా చనిపోయి చాలా చాలా టెన్షన్ గా ఉన్నారు ఇప్పుడు కనుక నాకు ఏమైనా ప్రభులు కనుక ఇలాంటి ఇబ్బంది పెట్టినట్లయితే ఇక్కడ నుంచి నేను బస్సు స్టాండ్ నుంచి బయటకు తీసి ఎలా నేను చాలా కోపంగా సమాధానం చెప్పలేదు అప్పుడు నేను మనసులో అనుకున్నాను కదా నా ముసలా హాని దగ్గరికి వెళ్ళారు ఆయన సమాధానం అనేది దొరికింది ఈ డ్రైవర్ను చూస్తే నాకు ఏమనిపించింది అంటే వాడు ఆ వేసం కాలం వేడి అందరికీ ఉంది ఆ ముసలాయనకి ఉంది అందరికీ ఉంది కానీ దాని ఎడవ అంతటి వ్యతిరేక భావము అది అతనికి ఉపకరించదు చాలా హానినే అలా ఉండకూడదు సో నేను ఒకసారి పోస్పాటించాను ఐడికి పోస్ట్ ఆఫీసు పోస్ట్ ఆఫీస్ అయితే అక్కడ ఒక పను ఏడు ముస్ ముస్ ముస్ వారికి షికాకు గా ఉంటాడు అతను నేను అడిగితే చికాకు పడుతు నేను చెప్పిన చూడు నేను వచ్చినప్పుడు నువ్వు చేయకపోతే అందుకని నీకు డ్యూటీ అది నాకు ఐ హే రైట్ డిమాండ్ ఇస్తుంది నువ్వు ఇలాగే చికాకు పడుతు చేస్తే నీకు డ్యూటీలు అవి వస్తాయి నువ్వు ఒకటి చిరునవ్వు మొహాన్ వ్యక్తి చేస్తే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అంటే నువ్వు అవు నువ్వు అన్న నువ్వు ఎప్పుడూ చికాక పడతావు నీ స్వభావం అది నాకు తెలుసు నీ ఆరోగ్యాన్ని మంచిది కాదు నేను ప్రేమతో చెప్తున్నాను నువ్వు చక్కగా నవ్వుతో కూతుల అనుకుంటావు చేతికి నువ్వే చేస్తాం నేనున్నాను మానంతా రెండు వంద చేయగల వాళ్ళిద్దరంలో కూడా నువ్వే చేయాలి ముగ్గురికి సమానమైన కథ నువ్వే చేయాల్సి కాబట్టి ఊరికే చికాక పడి రోగం తెచ్చుకోవడం ఏమీ ఉపయోగం లేదు చక్కగా బుద్ధిమంటున్నది చేసుకో నీకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పాను చేసేస్తాను కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి నిస్సెంటిమెంట్ బాగా ఎటువంటి స్థితిని అయినా సరే శ్రీకరించేటువంటి ఆ మానవ మనోబలాన్ని మనం సంపాదించుకోవాలి ఉపాసన యొక్క ప్రభావం సో అటువంటి ప్రభావాన్ని మీరు పిండితే ఫ్రీడముచ యథాకాలు తింటే ఎంతటి వేడు ఉన్నా కూడా ఈ ఎదురు అటువంటి ఫ్రీడమ్ ని వారు సంపాదించారు అని ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తున్నా ఎవరికి ఫలము య తేజోబ్రహ్మే సుపా ఎవరైతే తేజస్సును పరబ్రహ్మ రూపంగా సుపాసన చేస్తాడు వారికి లేకపోతే అస్థి వామ భగవహ తేజస్ భూయ్యి తేజస్సునే గొప్పదేదిన ఉందా హిందే తేజో వామ భూయోస్థితి మరైతే చేయండి అని నాగ మహర్షి కోరుతున్నాడు భాష్యం సస్య తేజస్ ఉపాసన ఫలము ఆ తేజస్సును ఉపాసనం చేస్తే వచ్చి ఫలాన్ని చెప్తుంది ఏమిటి ఫలము తేజస్వీ వైభవతి సో తప్పనిసరిగా ఉపాసన తేజస్వా అవుతాడు అంతేకాకుండా తేజస్వత ఏ ప్రకాశవతమస్కాన్ బాహ్యాధ్యాత్కాపనీతమస్కాన్ అభిషిధ్యతికాన్ూటిలో లోకానుకము బాహ్యపోతములు అంటే ప్రకాశించేటువంటి లోకాలను చీకటి తగిలిపోయిన లోకాలకు పండుతారు అంటే చచ్చిపోయి ఎక్కడికో అలాగే వేసిపోయే దోటికి వెళ్తానని చెప్పొచ్చు అలా చెప్పచ్చు కానీ శంకర్ లో ఉంటున్నారు అలాగే అక్షర్లా అది చెప్పచ్చు బాహ్య మరణించిన తర్వాత అక్కడెక్కడో ఉండే బాహ్య లోకాలకి పై ఉండే లోకాలకి వెళ్తాను అంత తర్వాత అసలు అది ఉపాసనకి ఎప్పుడు బలం వస్తుంది ఆధ్యాత్మిక ఇలాగా నేను గత పురాణం కింద చెప్పానే అది ఆధ్యాత్మికమైనటువంటి లోపం అంటే అధ్యాత్మము నందు ఒక వివాహాన్ని పొందుతాం అజ్ఞానం నుంచి బయటపడతాం బయట చీకటి అపహప పమస్తాను బయట చీకటి ఉంటుంది ఆ చీకట మనం ఏదీ కాపాడకుండా చేస్తాం లోపల చీకటి ఇది అంతకంటే డేంజర్ చీకటిది ఈ లోపల చీకటి బయట చీకట వస్తుంది భోజనం మళ్ళీ వస్తుంది కానీ లోపల చీకటి అలాగే ఉంటుంది అక్కడికి కానీ ఎప్పుడైతే తేకేశ్వరుడు బ్రహ్మ అని ఉపాసన చేస్తాడో అంటే ఆ ప్రజెన్స్ ని ఫీల్ అవుతాడన్న ఉపాసన యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈశ్వరుడి ని ఫీల్ అవడం వాటి యొక్క అర్థం మనం ఇంక ఇష్టం అంటామంటే దాన్ని అంటారంటే మొక్కుబడి సో లిక్ సర్వీస్ అంటాను ఇంగ్లీష్ లో తెలుగులో మొక్కుబడి ఊరికే మామూలుగా మొక్కుబడి అన్నట్టుగా వద్దన్నే ఒకసారి ఓ రెండు శ్లోకాలు మొక్కు పడికి అన్నం మనకు ఏదో సుప్రభాతమో ఏదో పేరు పెట్టి ఓ కొంత గడబడి చేసేస్తే అమ్మాయ ఈ రోజుకి ఈ దేవుని సమాచారం ఫినిష్ చేసాం ఇంకా మనం జోజు రాకుండా ఏదో మన కొద్ది మనం గమనిస్తాం లేవుతాను ఒక ఒక సంవత్సరం అదన మన సంసారాన్ని మనం నడిపేస్తాం అలా మొక్కుపడి అంతా మొక్కుపడే అలాగే కాదు ఈ మొక్కుపడి వ్యవహారం దాన్ని ఒక ప్రయోజనం ఉంటుందో ఉంటుంది అది అది ఎక్కువ ప్రయోజనం అంతరంగ వికాసం ఉండదు కానీ అలా కాకుండా ఆ ఈశ్వరుని యొక్క ప్రజెన్స్ ని ఈశ్వరుడు ఉన్నాడుస్మరంపి తీడ ఈశ్వరుడు ఉన్నాడు అనే దాంట్లో దృఢమైన ఆ అనుభవం కావాలి ఆ ప్రజెన్స్ ని ఎంత దృఢంగా మనిషి చీడవ్వాలంటే అక్కడ ఆయన రకం దృష్టాంతం అవుతుంటే ఒక ఆడ కూర్చున్నాడు ఈయన సోదరుడు ఉన్నాడు ఈ కూర్చున్నా ఆయన అడిగాడు నీ సోదరుడు ఉన్నాడా అని అడిగాడు ఆ ఉన్నాడు నల్లు ఆ గదిలో ఉన్నాడు అని చెప్పాడు అదే తలుపు వేసింది కదా నీకెల్లా చూసింది అదే తెలియకూడదు నేను ఎదుగుతున్నాడు గెలు ఉన్నాడు వాడు అని చెప్పాడు అదిగో నీ సోదరుడు ఆ గదిలో ఉన్నాడు అని నువ్వు ఎంత దృఢంగా చెప్పగలుగుతున్నావో అంత దృఢంగా ఈశ్వరుని జగత్తు మంత్రం వ్యాపించి ఉన్నాడని చెప్పగలవా అని అడిగింది విద్య సుప్రభాత వెళ్ళవేస్తే అవలా అలా చెప్పగలవా వెంకటేశ్వర స్వామి ఈ తేజస్సు వెంకటేశ్వర స్వామి అంటే తేజస్వ రూపంగా ఉంటాడు పరం భావం అంటే అది మానుషీయం తన స్థితి గట్టిగా సో ఆ పరం భావం ఆ విధంగా ఈశ్వరుణ్ణి నీవు ఫీల్ కాగలిగితే యు హల్వ్ ది ప్రాబ్లం ఆఫ్ సంస్ ఓ ఇంకేం లేదా అయితే నెగిటివ్లీ సాల్వ్ అది మీరు ఉపాసం ఉంటాయి టేంజర్ ఉపా అప్పుల ఉపాసం ఉంటే ఈ భూమి ఉపాసం ఉంటే ఈ టేలిస్ట్ ఉపాస ఉంటే అని అందుకోసమే చెప్పడం సో దట్ యూ రియలీ ఫీల్ దట్ ప్రజెంట్ శ్రీకృష్ణుడు ప్రెసెంట్ ఈ బ్రహ్మ ప్రెసెంట్ ఫ్రీర్ అవ్వాలి అంటే ఒక్కటే మాట వేదాంతంలో ఫస్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఎల్జియం రెల్జియంలో బిలీఫ్ ఫుడ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆక్సిడెంటల్ అంటారు కాబోతుంది దానికి క్సిడెంటల్ అన్నది ఆ పదం డిస్టర్ ఒకసారి చూడాల్సి ఉంటుంది ఆక్సిడెంటల్ ఓసీసీఐరియంటో ఆక్సిడెంటల్ ఇక వెస్టర్న్ బిలీవ్ చేస్టర్న్ మీరు ఏం చేయడానికి ఇదే లక్షణం అయితే ఫస్ట్ బిలీవ్ తో తర్వాత ఎక్స్పీరియన్స్ ముందు నువ్వు బిలీవ్ చేయదు గాడ్ ని నీకు గాడ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎప్పుడో స్వర్గానికి వెళ్ళిన తర్వాత కలవదు ఫస్ట్ బిలీవ్ ఫెయిన్ అది ఆక్సిడెంటల్ ఓరియెంటల్ దీనికి ఆకోషించింది బుద్ధి కనుక వేదాంత సుగన్యంతకోశించాడు అదే ఎక్స్పీరియన్స్ అయితే మనవాళ్ళు ఈ ఆధునిక కాలంలో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని కూడా ఆక్సిడెంట్ అయిపోయి అంటే మహాత్ములు అన్నారామాట ఆయన అమతీర్థంగా పెద్దగా ఎవరన్నా అంటే ఈ ఆచార్యులు కొందరు వీళ్ళు ఈ క్రిస్టియన్ మంతాన్ని బాగా అనుకూలంలోకి తీసుకున్నారు ఫస్ట్ బిలీఫ్ తర్వాత ఎక్స్పీరియన్స్ అనే స్థితికి హిందూ ధర్మాన్ని ఆ స్థితికి దిగజా వీళ్ళని అన్నాడా అంత మాట ఆ మనిషి యొక్క స్థాయి చాలా పెద్దగా ఈ ఆధ్యాత్మిక అందరినీ కూడా ఒక శీతున్నట్టు పింఛంటే కదా వాడు ఎంత ఉన్నత స్థాయికి పెద్దన వాడు ఏం కాదో మీరు అలా ఈశ్వరు ప్రశ్నిస్తున్న వాళ్ళు దేని రేపు కూర్స్టే బట్ ఆల్స్ వివేకానంద ఎవరో ఉన్నారు నువ్వు సముద్రం దాటవు నీకు యోగ్యత లేదట అంటే ఆయన అన్నారు యూ డోన్ దాట్ రాముడి సముద్రం దాటది మళ్ళీ నేనే దాటాను రాముడికి నాకు మధ్యలో మధ్యలో ఎవరు సముద్రం దాటలేదు నేను రాముడు అయితే వాళ్ళు అవరుడి కదా నీ నువ్వు మాట్లాడతాను సో ఆ రకమైన ఎక్స్పీరియన్స్ ఫీల్ గురించి ఫీల్ ఇష్టం అది దాన్ని ఇంపార్స్తున్నా ఉన్నా అంటే లేకపోతే రిచ్వల్లలో ఫీవిని ఉంటుంది మెకానికల్ గా దాంట్లో ఇంకే ఏదో రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి మంచిది అవసరం అది అది ఇంటే కొంత ముందుకు సాగుతుంది ఒకటి బిగినింగ్ స్టెప్స్ అనమాట ఇనీషియల్ స్టెప్స్ అదే సర్వం అనుకో కాబట్టి ఉపాసన యొక్క స్థానాన్ని తెలుసుకుని ఆధ్యాత్మికమైనటువంటి అంటే హృదయంలో గూడు కట్టుకుని ఉన్న చీకటిని ఉపాసనా బలంతో నివారించుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు అలా అలాంటి పవిత్ర పని ఆ వికాసాన్ని వీళ్ళు పొందుతారు అభివృద్ధి రుద్వర్ధమే మిగిలిన మంత్రాలతో కూడా మీనింగ్ ఇస్ సేఫ్ ఫార్వర్డ్ సంతోషంగా చెప్పాల్సిందండి ఇది ఛాండోద్యోపక్షాంతర భాష్యే సమాధ్యాయస్ ఏకాదశండీ పదకొండవ ఖండీ పన్నెండు తేజస్సు తర్వాత వాయువు రావాలి కానీ వాయువు ఆపాలి కండాలి ఎందుకంటే ప్రాణం రాబోతోంది ప్రాణము బ్రహ్మ అవసరం వాయువు దాంతో ఇంట్లో కాబట్టి వాయువుని ఆకాశంలో ఇంక్లూడ్ చేసేస్తే ఇప్పుడు తేజస్వికి కారణాలు ఏమవుతుంది ఆకాశం అదే ఆకాశోవా తేజసో భూయా సూర్యాచంద్రమౌ ఆ సంధి మీరు గుర్తిస్తారని నేను ఇక్కడ తీసుకెప్పాను విద్యున్నక్ష అగ్ని ఆకాశే ప్రతిశ్రుణో మతే ఆకాశే నేకాశి ఆకాశము తేజస్సు గొప్పది ఎందుకంటే ఆకాశము తేజస్సునకు కారణం ఆకాశం నుంచి తేజస్సు ఆకాశం అంటే గ్రావిటేషన్ గ్రావిటేషనల్ ఎనర్జీ అది ఆకాశం సూక్ష్మాకాశం అంటే గ్రావిటేషన్ సూలాకాశం ఉంటే స్పేస్ అది వాటి మంచి తేడా సో ఈ తేజస్సు ఆకాశం నుంచి కాబట్టి ఈ తేజస్సు కంటే తేజస్వ అంటే పంజమే అయిపోతుంది తేజస్సు కంటే ఆకాశము శ్రేష్ఠమైంది ఈ ఆకాశం యొక్క గొప్పతనాన్ని చెప్తూ కొన్ని వాక్యాలు సూర్యుడు చంద్రుడు ప్రకాశిస్తూ గ్రావిటేషన్ ద్వారా మనకి ప్రకాశాన్ని పొగలు రాత్రి ఇస్తూ మన భూమండలాల్లో లైఫ్ ని సస్టైన్ చేస్తున్నాడు సూర్యచంద్రుడు సో ఆ సూర్యచంద్రులని ఆ స్థానంలో నిలబెట్టినటువంటి గ్రావిటేషన్ ఎనర్జీ ఏదైతే కలదో అది ఆకాశమే స్పేస్ కూడా సూర్యుని చంద్రుణ్ణి తనలో కలిగి ఉన్నది స్పేస్ ఉందో అది ఆకాశమే ఆకాశంలోనే ఉన్నారు ఇచ్చే ఉంటుంది విద్యుత్తు మెరుపులు కూడా ఆకాశం నుందే ఉన్నాయి నక్షత్రములన్నీ ఆకాశం ముందే ఉన్నాయి అగ్ని కూడా ఆకాశం నుండే ఉన్నాయి అంటే పంచభూతములు ఈ ప్రకృతికి సంబంధించినటువంటి గ్రహములు నక్షత్రములు ఇత్యాదులన్నీ ఆకాశము ముందే నిలిచి ఉన్నాయి ఆకాశంగా అయితే ఎక్కడ నిలిచి ఉంటాయి తర్వాత ఇంకా శబ్దం ఆకాశం ద్వారానే పయనిస్తుంది మనము పిలుస్తున్నాం ఎవరి వాడిని పిలవాలి అంటే ఆకాశం గుండా పిలుస్తాం ఆకాశేనా ఆఫ్ పదవి హే రామా అని ఆకాశం గుండా పిలుస్తారు ఆకాశం ఏం లేకుండా ఇక్కడి ఏదో సాలిడ్ ఏదో పేర్ చేశారనుకోండి ఏం పిలుస్తారు ఆకాశం ఉండాలి వాడు విన్నారంటే ఆకాశంలో వింటాడు తర్వాత మళ్ళీ తిరిగి సమాధానం చెప్తే ఆకాశంలో సమాధానం చెప్తాడు మళ్ళీ మనం ఆకాశంలో ఉంటాం ఆకాశం ఉండాలండి ఇప్పుడు మిమ్మల్ని బస్సులో ఇద్దరు కూర్చుని సీట్లో ఇదో హోడో ఒక మధ్యలో మిమ్మల్ని కూర్చోబెట్టి తెలుసుకున్న ఆకాశంగా కొంచెం ఆకాశం ఉండాలి అక్కడ ఒకే కూర్చీలో ఇద్దరు కూర్చున్నారు అనుకోలేదు అప్పుడు తెలుస్తుంది ఆకాశం ఉంటే ఆకాశం ఎంత అవసరమో ఏదో ఇద్దరు విషయాలతో కూర్చుంటే ఆకాశం తెలియదు కాబట్టి ఆకాశం లేకపోతే ఏదీ లేదు తర్వాత రమతే నరమతే ఒకడు మంచి ఉల్లాసంగా ఇంకోటి గంపులు వస్తా పార్టీ చేస్తుంది ఎక్కడ చేస్తుంది పార్టీ ఆకాశం ఇంకొకడు ఏదో కష్టం వస్తుంది దుఃఖిస్తో అయ్యో అమ్మ ఉంటూ చాలా ఈ కష్టం అంటే ఆకాశం సుఖానికి ఆశ్రదం ఆకాశమే తర్వాత చేప ఇప్పుడు కొత్త చేప పుట్టిందనుకోండి ఎక్కడ పుడుతుంది నీళ్లలో పుట్టుంది పుడుతో పుట్టుతోనే నీళ్లలో పుట్టింది కొత్త ప్రాణి మనిషి పుట్టాడు అనుకోండి ఆకాశంలో పుట్టాడు ఆకాశమునందు జన్మిస్తాడు జన్మించడం జన్మించడం ఆకాశము నన్ను తర్వాత ఆకాశం అభిజాదైతే చేప పుడుతుందండి పుడుతున్నప్పుడు దాని చుట్టూ సరౌండింగ్ ఏమున్నది వాత అంటే వాటమికి అభిముఖంగా జన్మిస్తోంది మనిషి జన్మిస్తే ఎలా జన్మిస్తాడు ఆకాశానికి అభిముఖంగా జన్మిస్తాడు ఆకాశముతే ఆకాశముపాసే ఆకాశమును ఉపాసించు ఈ చేప దేవుణ్ణి కొలవాలనుకోండి అప్పుడు చేపకి దేవుడు ఎవరు మంత్రం అన్నది చుట్టూ చుట్టంటే ఆ సముద్రంలో చేపలు ఇటువ సంచారం చేస్తూ ఉంటున్నా మూ అరౌండ్ వస్తుంది కానీ తను దేనిలో ఇటువంటి సంచారం చేసుకుందో దాని విలువనే ఆ చేప తెచ్చుకోలేదు సంత మీరు పోల్చుకోవాలి ఎప్పుడు కూడా చేప పోల్చుకుంటే నేను బాగా వస్తుంది చేపకి సముద్రం అలాడో మనకి ఆకాశం అలా మనం ఆకాశంలో ఇటువంటి సంచారం చేస్తూ ఉంటాం కానీ ఎప్పటికీ మనకి ఆకాశంలో మనం సంచారం చేసుకున్నామని ఈ సంచారం చేసే భాగ్యాన్ని మనకి ఆకాశం ఇచ్చిందని దిస్ ఇస్ సంథింగ్ అని దిస్ ఈస్ గ్లోరియస్ దిస్ ఇస్ గ్రేట్ ఇది బహుశా భగవంతుని యొక్క విభూత అయిపోతుందని ఇదే లేకపోతే మనం ఏమైపోయిన వాళ్ళం అని ఇవన్నీ మనకి తోసాం చేపలాగైతే సముద్ర జలాన్ని టేక్ని ఫర్ గ్రాండ్ దాని పట్టించుకోకుండా బతికేస్తూ ఉంటుందో మనం కూడా ఆకాశాన్ని పట్టించుకోకుండా దొరికిం ఇచ్చేతనే మెడిటేషన్ లో ఆకాశ ధ్యానం ఉండదు నేను ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ తక్కువగా విద్దున ఆకాశ ధ్యానం ఎవరు కలుగుస్తున్న ఆకాశాన్ని ధ్యానం చేయడం చేస్తే మీ దురుస్తున్నదేట ఎలాగైనా ధ్యానం చేయమని అనకూడదు చేయటమే అంటే ట్రైన్ ట్రైన్ ఇది ఆలుపాతం థింగ్ ఆకాశాన్ని ధ్యానం చేయటం స్ట్రేస్ ధ్యానం చేయటం స్ప్రేస్ ఉంటుంది కళ్ళు మూసేస్తే అంటే స్పేస్ కి కళ్ళు తెరవడానికి సంబంధం ఏం లేదు కళ్ళు తెరిచి కూడా మీరు చూసి ఇది స్పేస్ కానీ కాదు స్పేస్ అనుభవానికి వస్తుంది ఏ రకంగా అనుభవానికి వస్తుందంటే తను చుట్టూ సంచారం చేయడానికి అవకాశం ఇవ్వడం ద్వారా ఆ రకంగా సంచారాన్ని పాజిబుల్ చేసి మనకు అనుభవానికి వస్తుంది శబ్దాన్ని వినడం ద్వారా కూడా స్పేస్ అనుభవానికి వస్తుంది అంటే అదే కాదు కంటితో అనుభవానికి రాక కాబట్టి స్పేస్ ధ్యానానికి కళ్ళు తెరవడంతో సంబంధం ఏం లేదు కళ్ళు కూసుకుని స్పేస్ ని మీరు ధ్యానం చేస్తే మీరు ఆ సత్య ఆత్మ అని నేను చెప్పుకుంటానే దానిలో విలీనం అయిపోతారు బట్ మైండ్ ఎంతనే భావం ఆ సత్య ఆ బీలింగ్ స్వయం ప్రకాశమైన ఉపయోగకలతో ఆ భావ భవనం ఉనికి స్వయం ప్రకాశమైన ఉనికి దాంట్లో విలీనం అయిపోతుంది ఎందుకంటే ఆకాశము చైతన్యానికి అంత అంతేకమే సో చైతన్యాన్ని కూడా ఆకాశంతో పోషిస్తారు చైతన్యాకాశము అని ఇస్తారు చైతన్య దేవస్ కానీ చైతన్య బుద్ధి అని చైతన్య జలవనే అందం ఎందుకంటే నెక దగ్గరగా దూరం అయిపోయింది కొంత స్థూలత్వం వచ్చేసింది వీటిలో లేదా ఆకాశము నిలవదు ఇతలన్నీ సవయవాలుగా ఉన్నాయి అంతేతమైనప్పుడు ఆత్మ చైతన్యం నిలవేరు దాంట్లో అవయవాలు ఉండవు ఆకాశము నిలవయవ కాబట్టి అంత దగ్గరగా వచ్చేసింది ఆకాశం సూక్ష్మత్వాన్ని బట్టి వ్యాపకత్వం ఆకాశం కంటే జగత్ అదేవిధంగా ఆత్మ చైతన్యం కూడా కంటే జగర్థి మీరు మీరు జగత్తారు మీరు ఎగొత్త అదంతా కూడా ఆత్మ చైతన్యంలో విడిపోయి ఉన్నారు కాబట్టి ఆకాశాన్ని ధ్యానం చేయటం ద్వారా ఆత్మస్వరూపము యొక్క ఆ మహిమ వాడికి అనుభవానికి వస్తుంది కాబట్టి ఆకాశం యొక్క మహిమను గుర్తించి దాన్ని ధ్యానం చేయాలి ఆకాశ శరీరం బ్రహ్మ దేవునికి మనకి స్థిమ్ దేవుడికి బ్రహ్మాండ శరీరం ఈ బ్రహ్మాండము దేవుడి శరీరం అయితే దేవుడి స్కిన్ ఏమిటవుతుంది ఆకాశం స్పేస్ ఈజ్ ఈ ఔటర్ అన్వలా మనకు ఎలా అయితే స్కిన్ ఔటర్ ఎన్వలప్ అది రారుషుంది కాబట్టి ఆకాశాన్ని పరబ్రహ్మగా ఉపాసన చేయవలసింది కాశ్యం ఆకాశో వా ఆకాశము తేజస్సు కంటే గొప్ప మధ్యలో వాయువులుపుంటే వాయువు మాకు ఆకాశంలో కలపండి ల్యాప్టాప్ అని తేజస్సులో కలిపేసేది తేజస్సు కూడా తేజస్సులో వాయువు కూడా ఎనర్జీయే కదా తేజస్సులో కలిపిస్తే అసలు నిజానికి హీట్ అండ్ కైనటిక్ ఎనర్జీ ఆర్ ఇంట్ రిలేట్ చేయడం ఎనర్జీ హీట్ ఈజ్ రేడియేషన్ బోటర్ రెంట్ ఆఫ్ రిలేట్ కైనేటిక్ ఎనర్జీ పెరిగితే హీట్ కూడా పెరుగుతుంది కరెక్ట్ ఇక్కడ శంకరులు ఏం చేస్తున్నారంటే వాయువుని తేజస్సులో కల్పిస్తున్నారు ఆకాశాన్ని సపరేట్గా తింటాం మరోచోట ఈ వాయువుని తేజస్సుని తీసుకెళ్లి ఆకాశాన్ని వాయువుని తీసుకెళ్లి తేజస్సుని కలుపుతాడు ఆరోగ్యాలుగా తేజవ బంధములు ఉన్నప్పుడు వాయువుని ఆకాశాన్ని తీసుకెళ్లి తేజస్సులో కలుపుతాడు సొంత వాయు సహిత వాద్ ఎందుకని తేజస్సు కంటే ఆకాశం గొప్ప అంటే తేజస్సులో వాయువుని కలిపేసేయండి ఎందుకంటే పూర్వ మంత్రంలో ఏం చేశారు తేజస్సు వాయువుని పట్టుకుని ఆక్రమించి అని వచ్చిందిగా కాబట్టి ఇంకెందుకు మరి ఆలోచనందుకు ఆ వాయువుని తీసుకుని తేజస్సులో కలిపేసేయండి మంత్రమే కలిపేసినప్పుడు మీరు ముందు కలపకూడదు కలిపిస్తే సో వాయువుతో కూడిన తేజస్సుకి ఆకాశం కారణం కాబట్టి ఆకాశం తేజస్సు కంటే గొప్పది వ్యో వాయుమాదృష్యేది తేజకాపహోక్త వాయుహమోక్త తేజస పూర్వమంత్రంలో వ్యోమ్న ఏముంది తేజేవ వాయు మా గృహిగా ఆకాశమతి వాయువును ఆక్రమింపేసింది ఆకాశాన్ని తప్పింపజేసుకోండి కానీ ఆకాశం విడిగా పెట్టారు వాయువుని ఆక్రమింపజేసేసారు తేజస్సు చేత కాబట్టి ఆ మంత్రం యొక్క సందర్భాన్ని బట్టి మీరేం చెప్తారంటే వాయువును తేజస్సుతో కలిపేశారు కలిపేసి వాయువుతో కూడిన తేజస్సునికే ఆకాశము కారణము అని చెప్పారు అలా కలిపేసాను గనక తేజస్వి కంటే భిన్నంగా వాయువు ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు అంతేసినా ఇక్కడ చెప్పలేదు కోపం శంకరులు చెప్పేసేందులు పెట్టకుండా మళ్లీ గుర్తు చేస్తున్నారు లోకంలో మన అనుభవం ఎలా ఉంది కారణం అనేది కావ్యము కంటే గొప్పది కాబట్టి ఇక్కడ ఆకాశము తేజస్సు కంటే గొప్పది ఆకాశం కారణం తేజస్సు సాధ్యం ఆకాశం నుంచి వాయువు ద్వారా తేజస్సు పుట్టింది కూడా దానికి దృష్టాంతం యథాఘటాది దృష్టాంతం ఘటము శరాబము అంటే మూకుడు బాణ మొదలైన అన్నిటికంటే మట్టి గొప్పది ఎందుకంటే వీటన్నిటికీ పుట్టి వీటికి కారణం మట్టి గొప్ప అలాగే వాయు తేజస్సుల కంటే ఆకాశం తయుసహిత భూమి మత్స్య ఘటన కంటే గోప్వో తే విధంగా ఆకాశము వాయుతో కూడిన తేజస్వితి కారణం వాయుద్వారా తేజస్వి సృష్టిస్తో ఆకాశం కుంది కనుక అంటే గ్రావిటేషనల్ ఎనర్జీయే రిలాక్స్ అయినప్పుడు ఇది హీట్ కింద వస్తుంది ఇందుకోసం సో ఆ అధ్యాత్మే వాయు సహితమైన కేదర్షులకి ఆకాశము కారణము ఈ కారణంగా ఆత్మతో భూజ ఆకాశము కేదర్షది కథం అంటే ఆ గొప్పతనాన్ని ఇంకా ఎలా వర్ణించవచ్చు చెప్తారు ఆకాశే వై సూర్యాచంద్రమౌ ఉభౌ తేజోరూపర్నక్షత్రాని తేజోర ఆకాశేంత భారత్ వస్తుకరుణ్ణి గమనించకాశం లోపల ఉన్నాయని చెప్పినవన్నీ తేజోరూపా తేజస్సు కింద గొప్పది కదా ఆకాశం తేజో రూపములన్నీ ఆకాశం లోపల ఉన్నాయి ఆ విధంగా ఆకాశం తేజస్వి కింద గొప్పది అని శుద్ధిపరుస్తుంది తేజస్వి యొక్క రూపము ఏమిటవి చంద్రుడు విద్యుత్తు నక్షత్రాలు అగ్ని ఇవన్నీ తేజో రూపాలు తేజస్వి వివిధ రూపాలు ఈ వివిధ రూపములన్నీ ఆకాశం అంతర్గతమై ఉన్నాయి ఆకాశం అంత దీన్ని కూడా తేజస్వి ఆకాశం గొప్పది శుద్ధిస్తుంది అభివృద్ధి ంతర్వర్తి సదల్పం భూయ ఇతర ఎది దేని లోపల ఉంటుందో అది అల్పము ఆ రెండోది గొప్పది తెలిసింది కదా తేజస్సు ఆకాశం లోపల కాబట్టి తేజస్వి ఆకాశం గొప్పది ఆకాశం కంటే తేజస్సు అల్పము అంటే ఆ సందర్భం అలాగా ఇప్పుడు డైమండ్ రిండ్ పెట్టి లోపల ఉంది కాబట్టి పెట్టి గొప్పది డైమండ్ రింజ్ ఎందుకైనా అలా అన సందర్భంలో ఇంత మాత్రం కారణం కారణత్వం కూడా ఉన్నది ఓ రకంగా డైమండ్కి విలువలు అయి లేదు రిండి డైమండ్ అయిన సో ఒక వ్యామోహాన్ని గురించి చెప్తూ మోహము వెల్ల్యూషన్ ఎలా ఉంటుందని నేను చెప్పడానికి దృష్టాంతే కాచే మనుభాంతి కాచ కాచంటే గాజు రాజుముక్ది డైవండ్ అంటే బహుముక్ ఉన్నది డైవండ్ కానీ స్టోన్ కానీ జం స్టోను దాన్ని మణి అంటారు దాన్ని సముద్రం అర్థర్ము తీసుకొస్తారు సముద్రం అర్థం నుంచి పెరలు తీసుకొస్తాం పెరల పెరలు అంటారు ముఖ్యం ముఖ్యం అది ఆ పురుగు యొక్క వామిట్ అది కదా పురుగు ఏం చేస్తుందంటే తన తన దేహంలో ఉండేటువంటి మాలిన్యాన్ని అది వామిట్ చేసేస్తుంది అది వామిట్ చేసేస్తే అది అది అది అప్పుడు సముద్రంలో ఉంటుంది ఆ పురుగు సముద్రంలో వామిట్ చేసిన ఆ పురుగుని మీరు పట్టుకుంటుంది సముద్రంలో వింటి అక్కడ అక్కడికి డ్రైస్ కూర్చుని తపస్సు చేసుకొచ్చున వంటారని బట్టి అవి ఏం చేస్తుంది సముద్రంలో డ్రస్ ఆ పురుగు అక్కడ ఏం పట్టి వస్తుంది అంటే సముద్ర గర్భంలో ఉన్న చెత్తా చెరాలను బయటపడుకొస్తుంది ఒకటి వచ్చి దానికి చిల్లు పెడతారు చిల్లు పెట్టి చెవికి ముక్కు పెట్టుకుని ఇందుకో నేను కయా పెట్టుకున్నాను ఇదో తెలుగుదేశంలో తీరుకో వ్యాపోహం ఇస్తారు కదా వ్యామోహం ఇంట్లో వేరే ఏముంటుంది అని ఓ మహాకవి అడిగాడు డెల్యూషన్ దృష్టాలు లగే ఉంటుంది మామ స్వభావం ఉంటే ఉంటుంది ప్రకృతితో కలిసి మనిషి ఆ ప్రకృతిని నిష్పత్తి చేయాలి దాన్ని తెరగొట్టాలి ఏదో తెలియాలి చేపలాగా నీటిలో ఈదా నేల నేను ఉండమని భగవంతుడు సృష్టించేదిగా చేపలాగా నీటిలో ఈదాలు చేపలాగా నీటిలో ఈదాలంటే ఇప్పుడు చెప్తున్నా నేను ఒక ఆర్టికల్ చదివాను ఆర్టికల్ చదివిన కూడా చదివేదాన్ని అదేంటంటే మైక్రో కెల్ అప్స్ ఒక ఆర్టికల్ అది మైక్రో మైక్రోప్స్ అండి సూక్ష్మపురం అవి కెల్లప్స్ అవి అమెరికాలో ది హైయెస్ట్ స్విమ్మింగ్ చేసేటువంటి మైక్రోవియన్ కిల్ల వేస్తుంటే ట్యాక్లో కాకస్తూ ఒక పిల్లలు ఉంది అది పెన్సిలింగ్స్ సెబలో స్పోర్న్స్ మీ డైట్ గా అది రెసిస్ట్ అయిపోతుంది పూల్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది మీరు స్విమ్మింగ్ పూల్ చూడడానికి బ్లూ కలర్ వాటర్ బ్లూగా ఉంటుంది ఆ ఇట్లా వాటర్ ఉంటుంది బ్లూ కలర్ వేసి అట్టడుని కనపడుతూ అలా జంబేశ్ ఆ పని ఇలా పడుతున్నదేమో ఫుడ్ చే పక్కనే సేవ ఉండేదేమో డ్రింక్లు అవి ఎవరో సెలవు చేయడం వాళ్ళు ఇది అది ఇవన్నీ పెడతాడే గానీ ఆ స్విమ్మింగ్ పూల్లో ఉండే బ్యాక్టీరియా ఇది ఏం చేయగల స్విమ్మింగ్ పూల్లో పోన్ పెడుతూ దాంట్లో దూముకునేవాడు ఒళ్ళంత మంటలు పుట్టుకుని ఈ స్విమ్మింగ్ పూల్ పిచ్చి ఆ అమెరికాలో ఇస్తున్నారు ఆ కారణంగా వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మైక్రోబియల్ చల్లర్ ఇట్ హెస్ కేర్ నవెడ్ స్విమ్మింగ్ పూల్ వదిలిపెట్టలేదు ఈ బ్యాక్టీరియాని అలా అవన్నీ కూడా వేసుకొచ్చాయి ఆ స్విమ్మింగ్ పూల్లో బ్యాక్టీరియాని అలా చంపడం మామూలుగా ఏమీ కావడం ఇప్పుడు బ్యాక్టీరియాను చంపి మీరు మందు వేసారనుకోండి స్విమ్మింగ్ పూల్లో అది మనకేం చేసుకోమనే భయం ఉంటుందా ఉండగా బ్యాక్టీరియాని చంపింది అంటే అది అది కూడా జీవమే మా దేహం కూడా ప్రారంభగలది రెండింటికే హాని ఇప్పుడు భోగం పెంచబెట్టిన కదా అంటే భోవనతో మనం మా లంచం అవుతున్నాడు దేవుడికి తెలియాలి కాబట్టి ఇదో పెద్ద వ్యామోహం అసలు స్విమ్మింగ్ పూల్ ఎందుకు అంత మూర్ఖత్వం అనేదానికి మొత్తం అమెరికా మొక్క నేడు స్విమ్మింగ్ పూల్ సంధించి కూడా డిస్పాంపి చేసేస్తే వాళ్ళు లాదిస్తారు సో మానవుడు ఈ విధంగా ఆ ఏమో వ్యామోహాల కోలు చేస్తూ ఉంటారు సరే అదే ఈ ఆకాశములో కూడా ఈ తేజ రూపాలన్నీ ఉన్నాయి కనుక ఆకాశము గొప్పది ఈ తేజించుకుంటే పిలుస్తున్నాడు అంటే శబ్దము మూమెంట్ కూడా ఆకాశ ద్వారా జరుగుతుంది ఆహూత ఆకాశేణ శృణోతి అన్యోత్ శబ్దం సరే ఒకడు ఇతరుడు చెప్పిన శబ్దాన్ని వీడు వింటున్నాడు వీడు పలుకుతున్నాడు వాడు వింటున్నాడు ఆకాశం ద్వారానే వీడు వింటున్నాడు అన్యహ ప్రతి శృణోతి సరే పిల్లరానికి ఎక్కువ కూడా ఆకాశం ద్వారా ఆ రెట్లైన వీడి మనీ విన్నాడంటే అది కూడా ఆకాశం ద్వారానే అంటే మానవుల మధ్య సంభాషణలన్నీ కూడా ఆకాశం వల్లనే సంభవం అవుతున్నాయి మనం ఆకాశాన్ని పరిశీలనలోకి తీసుకున్నాం ఇగ్నోర్ ఇట్ ఆకాశం బ్రహ్మ అదే చిదంబరహత్వం అంటే చిదంబర మహస్వం అంటే ఇదే అక్కడ శివుడు ఉంటాడు శివుడు ఉంటాడంటే అక్కడ ఏమి ఉండదు ఏ ఉండదు అంటే శివుడు ఉండదు అంటే ఆకాశం ఉంది ఆకాశమే శివుడు అదే ఆకాశలింగం అదే చిదంబర రహస్యం అక్కడికి ఆ పురోహితులు చింతిస్తారు ఇదే ఇక్కడ ఏమి ఉండదండి ఆకాశమేనండి ఇదే శివుడి అండి ఇదే రహస్యం అండి దాన్నే చిదంబర రహస్యమే చిరహ చి ఆత్మ చైతన్యమే ఆయన స్వరూపం అంబరం అంటే వాస్తవ దిగంబర దిగంబర అంటే అంటే దిగ్గులే దిగ్గులు అంటే ఆకాశం ఆకాశమే అంబరముగా కలవాడు వస్త్రముగా కలవాడు అంటే ఆకాశాన్ని వస్త్రాన్నాడు ఎంత బాగుంటుందో చూడండి అంటే దిగంబర అంటే మరోటి అంటే ఆకాశ శరీర ఆకాశే రమే క్రీడ అన్యోన్యం సర్వ సో ఈ ఆటవాడి వాళ్ళందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళ ఆటవాడి పార్డు బంతులు ఇవన్నీ ఫుట్బాల్ ఇవే వేను ఇవన్నీ కూడా వీళ్ళు ఆకాశము నుండే క్రీడిస్తారు రము రము భాగమకి క్రీడించడం అని అర్థం లేదనే ఆయన క్రీడతే క్రీడతే రము క్రీడాయామంలో ఏదో అలా ఉండాలి లేకపోతే ఆకాశే అదే వీళ్ళు నరమతే ఇక్కడ ఆటలో చాలా బాగా ఆ లేదు ఇప్పుడు రమతే ఇంతట్లోకి నరమత అంటే అంత ఏది ఉత్సాహం లేదు ఉల్లాసం లేదు ఏది వయసు అంటే ఒక వియోగం వీడు త్రిగా రాలేదు ఆయన శైతం ఇంకొద్దు వినియోగం అంటే వీడు దాలేదు రాకపోతే ఈ ఆకాపాదాన్ని పక్కన పెట్టేసి అదే ఆకాశంలో వేల ముఖం వ్యక్తి ఇక్కడ బొత్తి అప్పుడు ఆకాశమే రావలసి వస్తుంది లాగా కాబట్టి ఇంకా ఇంత వద్దు తప్ప ఇంకేం లేదంటే ఆది శబ్దం వేసుకోవడం కూడా వేసుకో ఆయన రోజులు దృష్టాంతం ఆయన ఇచ్చారు అంటే రమానందు దగ్గర అందుకోసం వధు దృష్టాంతా తిలవర్షం కూడా ఉండొచ్చు వద్వాది వియోగం అంటే దూరంగా ఉంటాం డెప్ కూడా వియోగం యోగము వియోగం ఆకాశే జాయే నా మూర్తే నావష్టబ్ధే అంటే అక్కడ ఆ ప్రయోగము ఆ మంత్రము యొక్క ఇది ఓపికగా తెలుసుకోవాలి వీళ్ళు పుట్టినప్పుడు మూర్ఖ ద్రవ్యములతో మూర్తము అంటే రూపము కలిగిన ద్రవ్యములు అంటే మీరు భూమి అంటే పదార్థములు వీటన్నిటితోటి మొక్క ద్రవ్యముల చేత ఆక్రమిం ఆక్రమించిన దాంట్లో జన్మే అవుతుంది జన్మ అనేది ఉంది అంటే ఆకాశంలోకి ఆకాశం ద్వారా జన్మ తిలక్ష్య అంకురాధితే నతిలోమం ఎందుకంటే అంకురం చూడండి మొక్క మలుస్తుంది జంగ మొలకే మొలక ఎప్పుడు కూడా ఆకాశంలోకి మొలకెత్తుంది కానీ రివర్స్ డైరెక్షన్ లో మొలకెట్టు మీ గింజని పెట్టేప్పుడు మొలక పైకొచ్చే విధంగా పెట్టాలి ఎంత ఈజీగా మొలకొద్ది మీరు గింత రివర్స్గా పెట్టారనుకోండి ఆ మొలకొచ్చే స్థానం నేలలోకి పెట్టారనుకోండి అప్పుడు అది ఎలాగ మొలకెట్టుతుంది కష్టం అవుతుంది అయినా కూడా అది ఏం చేస్తుంది అంటే మొలక వచ్చి ఆ మొలకల్లాక్కన ఆ నేలని చీంచుకుని పైకి వస్తుంది అంటే విద్యమో అన్నారు సజా ఆకాశంలోకి మొదలొచ్చు సకల పురాణలో ఆకాశంలోకి జన్మిస్తుంది సో ఈ విధంగా ఆకాశమే అత ఇందువలన ఆకాశము ఉపాసించవలసినది రెండవ మనం నెక్స్ట్ మనం సజా ఆకాశం బ్రహ్మేత ఆకాశవతో అసంబాభా ఊదాయవీ యశస్కత ్రాస్థాకాశం బృత్యుపా అస్తి భగవద్స్తీతి సే భగవాన్ బ్రవీత్తి ఆకాశాన్ని బ్రహ్మను ఉపాసన చేసిన వారికి లోకాలు లభిస్తాయి ఎటువంటి లోకాలు లభిస్తాయంటే విశాలమైన లోకాలు లభిస్తాయి ఆకాశం బాగా ఉండే లోకాలు లభిస్తాయి ఆకాశం బాగా ఉండే లోకాలుంటే గతంలో మన కాదు దానికి వ్యతిరేక దృష్టాంతం మన హేకం లేకపోతే అభిక్షులో ముప్పై అంతస్తులో మతాలు చేస్తున్నాను కూడా ఆకాశం కనపడతాయి తర్వాత అభిక్షు ఇలాంటి వర్షం నేలమే పడతాం నేల ఉంటేనే పడదానికి నేల ఇంతా కవర్ చేసి పెట్టేస్తారు అన్ని వైపు నుంచి కవర్ చేసి వర్షం పడదాస వర్షం పడ్డానికి ఓపెనింగ్ ఉండాలి కదా అంతా బిల్డింగ్ల మీద పడి ఆ ట్యూజుల ద్వారా వచ్చేసి తప్పిస్తే నేల మీద వర్షం పడిన సందర్భం ఉండదు అలా కవర్ చేసి పెట్టేస్తారు ఎనివే అంటే మీరు ఏం చేస్తారంటే వీళ్ళు పడితే మున్సిపల్ ల్యాండ్ ఆక్రదించేస్తారు ఒకవేళ ఏ కారణం చేసినా మున్సిపల్ ల్యాండ్ ఆక్రదించడానికి కుదరకపోతే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళ ల్యాండ్ లో కాంపౌండ్ వాళ్ళ దాన్ని కట్టి ముందుకు తీసుకొచ్చింది ముందుకు పట్టుకుంటే ఆ ఆకాశం ఎక్కువ తీసుకొస్తారు అంటే వర్షం పడతాం అదే అనమాట సో ఎనీవే అలాంటి లోకం కాకుండా విశాలమైన లోకాలను వీలు పొందుతారు అంటే మకాన్ చేసిన తోట విశాలంగా మకాలు చేశారనుకోండి ఒకటి కాలంలో విశాలంగా రోడ్డులో వీళ్ళతో మకాన్ చేస్తే అది కూడా పుణ్యమే కదండి అది గురించే కదా వాళ్ళకి డబ్బు వసూలు చేస్తుంటారు కాబట్టి అది ఇక్కడే అవ్వచ్చు లేకపోతే స్వలోకము విశాలం విశాలం అక్కడే చేసేవాడు కృష్ణుడు కాబట్టి అక్కడ విశాలంగా ఉంటూ ఉంటుంది అక్కడ ఇక బాగా సంచారం చేయవచ్చు తర్వాత ఆకాశము ప్రకాశము రెండు కమిషన్ లైట్ ఎల్యూమినేషన్ ఉండాలి ఆకాశం ఆకాశం చేసి చూస్తే మీకు ప్రకాశం కొద్దో ఉంటుంది కాబట్టి ఈ లోకము చేతటి లోకాల ప్రకాశము ఉన్న లోకాలు అసంబాధాన్ని రద్దీ లేని లోకా సంబాధనం అంటే రద్దీ అంటే చాలా జనం ఉండాలనుకోండి దస్తీలో అప్పుడు మీకు ఆకాశం ఏమి ఉండదు అంత ఇరుగురు ఇరుగు కింద ఉంటున్నాయి సందు గల్లీలాగా ఉంటుంది కాశీలాగ అలా కాకుండా విశాలమైనటువంటి రద్దీ ఎక్కువగా లేనటువంటి లోకం తర్వాత ఆకాశంలో శబ్దం ఉంది శబ్దగనకం ఆకాశం మధురమైన శబ్దములు వినేటువంటి లోకాలు గొప్ప గొప్ప శబ్దము మంత్రాలు వ్యాఖ్యానాలు ఇటువంటి యోగ్యమైన శబ్దములు వినబడే లోకాల అటువంటి లోకాలను వీడు పొందుతాడు ఆకాశము యొక్క ఉపాసన అంటే వాడు నిర్దుడోపాసనలో పడిపోతుంది కాబట్టి మనుషు వికాసం చాలా ఎక్కువగా ఉంటుంది ఆకాశము యొక్క పరిధి ఎంత విస్తృతంగా ఉంటుందో మనుషు వికాసం కూడా అలాగే ఉంది వీరికి శ్రేరం బాగా వస్తుంది మనసు యొక్క రెస్ట్రిక్టిడ్ నెస్ తగ్గిపోయి బాగా శ్రేరత వచ్చేస్తుంది మన ఇంటికి అటువంటి గొప్ప ఫలం కూడా వీరికి లభిస్తుంది ఆకాశము బ్రహ్మాను ఉపాసన చేసేవారికి అయితే హే భగవ ఆకాశం కంటే గొప్పది ఉందా లేదా ఉంది ఇంకా జీవితం మనం చేయండి ఈ మంత్రానికి భాష్యం ఉండి తుసం ఇది చూసి ఆ తర్వాత ఖండ బుధవారం ఉపాసలో చెప్తాం హరిశ్ ఓం కృష్ణ శ్రీకృష్ణ ఇకపోతే <im> <im> <im> <im> <im> <im> <im>